పరిశుధుడ పరిశుధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన దేవ ఏసయ్య ని్య వందనాలు ప్రభ తండ్రి నిత్య స్తులు స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలమంతా తండ్రిని కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రములు ప్రభా తండ్రి నీ కంటి పాపవలే వల్లే కాచి కాపాడిద్దనముకు తండ్రిని యొక్క నూతనమైన కృప శక్తి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ఐ నీకే యుగ యుగములకు కలుగునుగాక హల్లెలయ్యా తండ్రి ప్రభా ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్తుస్తారు అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా అవును ప్రభ మా మధ్యలో మీరు ఉన్నారు పాటల ద్వారా మీరు మహిమ నొందండి ద్వారా మీ స్వరం ద్వారా మాతో మాట్లాడండి ప్రభ ఎవరైతే ప్రియులు రాలేదో ప్రభా వాళ్ళందరూ త్వరపడి ఆరాధనలో పాలు పొందుకునేలాగా ప్రభా మీరు వాళ్ళని నడిపించండి రాని వాళ్ళకు కూడా మీ దీవెనలు ఆశీర్వాదాలను వాళ్ళకి అనుగ్రహించి ఈ జరిగే ఆరాధన అంతా ప్రభానైనా మీకు మహిమకరంగా తండ్రి జరిగించమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ గారు పాట పడండి కదండి నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యాన్ని రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యాన్ని రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించేను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో ర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతేనే నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందు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 కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యాన్ని రక్తము చే కడుగబడినందున నీ శ్రమలలో పాలుటై నా దర్శనమాయని నా తను వందు నా శ్రమలు సహించి నీ వారసుడా నైతిని నీ శ్రమలలో పాలుటై నా దర్శనమాయని నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని హ నా ధన్యత ఓహ్ భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహ నా ధన్యత ఓహం ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ స్తయ్యాన్ని రక్తము చే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సైయాన్ని రక్తము చే కడుగబడినందున నీలో నేనుండు నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిద నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిద ఆహ నా ధన్యతావో నా భాగ్యము ఏ మని వివరి ఏ మని వివరి ఆహ నా భాగ్యము ఏ మని ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యాన్ని రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళిక Take a look. హర్షించను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యాన్ని రక్తము చే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా నీ రక్తము థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ రాడు అవునా సన్నా పాట పడు పాట పడినాక వాక్యం చూసుకుందాం చిన్నగా కొట్టబాడే ఉండేవాడే ఉడినప్పుడు గాలి సముద్రకు అల్లలకు నేను కొట్టబాడే ఉండేటప్పుడు ఉండినప్పుడు ఆదరించేది నీ వాక్యము లేవనెత్తము ఆదరించేది నీ వాక్యము లేవనెత్త హస్తము అల్లియా అని నుయా గాలి సముద్రకు అలలకు నేను కొట్టబాడే నెట్టబాడే ఉండినప్పుడు ఆదరించిది నీ వాక్యము లేవన తె దీని హతము అలెలు యాను యా అలెలుయా అలెలుయా శ్రమలలో తోడుంటిని మొరపెట్టగా నా మొరైంటిని శ్రమలలో లేని నీకు తోడుంటిని మొరపెట్టగా నా మరంటిని ఆదుకుంటీ నన్ను ఆదుకుంటేని నీ కృపల నన్ను పోషితివి ఆదుకుండివి నన్ను ఆదుకుంటేవి నీ కృపలా నన్ను పోషించివి అలెను యా హెను యా అలెను యా హను నేను కొట్టబాడే నెట్టబడే ఉండినప్పుడు ఆదరించేది నీ వాక్యము లేవనెచ్చ దీని హస్తము అలెను యా అలెను యాను నీ తటు నన్ను రమ్మంటిని నిన్ను తోడుగా ఉన్నాంటిని నీ తటు నన్ను రమ్మంటిని నిన్నీకు తోడుగా ఉన్నాంటిని నిన్ను నేను ఆత్మలు తెలుసుకుంటని నీవే నసరను ఎరిగి తిని అలెను యాహనుయా అలెను యాహలనుయా రాజులలో నిన్ను వేడుకునగా ఆఫత్లో నిన్ను ఆసరించగా చూపితి తీని మహిమదు కొనియాడను నన్ను పియేసు అలెలుయాలు అలెలుయాలు సముద్రకు గలలకు నేను కట్టబడే నెట్టబడే ఉండినప్పుడు ఆదరించేది నీ వచము లేవనితేది నీ హసము అనెను యాను ఆమె వాకింగ్ చూస్తుంది నా వాయిస్ క్లియర్ ఉందా ఓకే వేరు ప్రార్థన చేద్దాం పరిశుద్ధి దేవ మా ప్రియ పరుల గొప్ప తండ్రి నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం ప్రవ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రవ్వ దీవారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం ఏమకు అనుగరించినారైనా ఉదయ కాలం నుంచి పరుకు ప్రవ్వ మమ్మల్ని ఎంతగానో ప్రవ కాచి కాపాడి మమ్మల్ని బలపరిచినారనైనా మంచి ఆరోగ్యాన్ని మీరు మాకు అనుగరించినారు ప్రతి దశలో అడుగు అడుగున మీ హస్తం మీ కృప మీకు సమాధానం మీకు శాంతిని మాకు అనుగరించి నడిపిస్తూ మీ కృప వెంబడి కృపను అనుగరిస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవ పరిశుద్ధి నీకే వందాలుసయ్య నీకే కృతజ్ఞత సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వర్యం ఈ యొక్క నీకే కలుగునిగా కాళలుయ్య ఈ యొక్క మధ్యాహ్న సమయంలోనైనా మీ యొక్క సన్నికి వచ్చినాం మీ పాదాలు చెంత చేరినం ప్రభావ మరేలాగా మీ పాదాల దగ్గరికి వచ్చినాంనైనా మీరు మాతో మాట్లాడండి ప్రవ అనేక మంది విషయాలు మాకు బయలుపరచండి ప్రవ్వ మీకు స్వరం మేము కొరకు మీకు కనిపెట్టుకున్నాం ప్రవ్వ మీ వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరచండి మమ్మల్ని నడిపించండి సర్వ సత్యములకు మమ్మల్ని నడిపించండి ప్రవ్వ మా జీవితాలని సరి చేయండి ప్రవ్వ మీకు సరళత సంపూర్ణత పరిశుధత మేము కలిగి యథార్థ హృదయంతో ప్రభావ నేను శృతించేలాగన మీ స్వరం వినలాగా సాయపడి మమ్మల్ని సిద్ధపచ్చండి మా హృదయాలు సరిచేయండి మీకు సంపత్తులు నడిపించండి ప్రభావ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి వాక్యములని గ్రహించేలాగన మా ఆత్మీయ నేతలు మా ప్రాణము శరీరం ఆత్మ మూడు ఏకంగా మీకు సమర్పించుకుంటున్నాం మీ ఆత్మకు సమర్పించుకుంటున్నాం మీరేమో నడిపించమని ప్రార్థమేనా మీ వాక్యం చేతి మనం రానే బెడితే త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఈ నామాన్ని పై మీద తెచ్చుకోమని పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆ మేన్ హలలియ చెప్పేసి పత్రిక ఐదవ తేదీ నుంచి మనం ఒక వాక్యం చూస్తున్నాము మన ఆత్మీయ జీవితంలో మమ్మల్ని ఏ రీతిగా ప్రభువుకు అర్పించబడాలా అనే విషయం మనం ఇక్కడ చూస్తున్నాం మన ప్రభు ఏ రీతిగా తన జీవితాన్ని అర్పించుకునడు మన కొరకు ఆ రీతిగానే మన జీవితాలు కూడా సంపూర్ణంగా ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోవాల అర్పించబడాల చూడండి అర్పించబడటం అంటే ఏంటంటే పాత నిబంధన కాలంలో బలి అర్పణ మనుషులు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి మోసకి ఆ యాజకులకు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళకు బలి పశువుని ఆయన బలిగా అర్పించినప్పుడు అది కాల్చబడినప్పుడు ఇంపైని సువాసనగా అది అర్పించబడినప్పుడు అది దేవుడి స్వీకరిస్తాడు వాళ్ళ పాపలకు విముక్తి కలిగిస్తాడు పాత నిబంధన కాలం కూడా అదే అర్పణములు అదే విధానాలు కొనసాగినాయి కానీ పాపం పోతలేదు మనుషుల్లో కానీ ఒక ఆత్మీయ జీవితంలో మనం ఉన్నప్పుడు ఆ ఎందుకు దేవుడు ఆ రీతిగా ముందు అది పర్మిట్ చేసిండు ఆ యొక్క అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాపం పాపం చేసి ధర్మశాస్త్రం ఆజ్ఞ అతిక్రమించిండ్రో అప్పటి నుంచి వాళ్ళకి ఇవన్నీ విదానాలు కట్టడలు దేవుడు పెట్టిండు లేకుంటే వాళ్ళ సేనా మీద దూడం చేసుకోకుండా ఉండి వాళ్ళకి ఇవన్నీ వచ్చిటే కావు కానీ వాళ్ళకి చేయటం వల్ల దేవుడు ధర్మశాస్త్రం అనుగ్రహించిండి వీళ్ళు పాపం చేస్తారు ఇక వీళ్ళకి వచ్చేసింది విధానంగా కాబట్టి వీళ్ళు తప్పిపోకుండా అప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కాబట్టి ఆ రీతిగానే ఆ బలు అర్పిస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ ఏట ఏట ఆ పాపంలన్నీ జ్ఞాప్ కానికి వస్తూ చూడండి ఆ రీతిగా ఉండటం వల్ల మన ప్రభు ఈ లోకానికి రావటం ఆయన గొరిపిల్లలాగా అర్పించబడినాడు మన కొరకు గొరిపిల్ల అర్పిస్తే ఒక గొర్రెను అర్పిస్తే సరిపోతుంది కదా కానీ ఒక దేవాతి దేవుడే ఈ లోకానికి ఎందుకు దిగి అనేది మనకు అందరి తెలుసు కానీ అందులో ఆత్మీయ సత్యం ఏందో మనం ఈరోజు వివరించగలం ఆయన ఎందుకు ఈ రీతిగా వచ్చిండు ఆయన కుమారుడిగా ఈ లోకంలో ఎందుకు జన్మించిండు చూడండి ఆయనే ఎందుకు అర్పించబడలా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ రక్తంలోనే పాపం పోతుంది కాబట్టి కాబట్టి ఆయన ఏ రీతిగా అర్పించుకున్నాడో మన మన జీవితాలు కూడా అట్లా అర్పించుకుంటున్నావా లేకుంటే అర్పించుకున్నామని మనం సమర్థించుకుని ఉంటున్నామా కాబట్టి ఆ దేనికి సంబంధించింది అది అర్పించబడినప్పుడు ఆయన ఎట్లా స్వీకరించగలడు అనేది మన జీవితాలు కూడా అట్లా అర్పించగలుగుతున్నాం మనం ఆ స్వీకరించగలుగుతున్నాడా అనేది మనం ఈ ఒక హెచ్చరికలాగా దేవుడు నాకు ఆ విషయం చూపించిండు కాబట్టి ఎపిఎస్ఎల్ రాసిన పత్రికలో ఐదో అధ్యాయం రెండవ వచ్చినంలో మన ప్రభు ఇక్కడ ఇక్కడ పౌలు మన ప్రభు గురించి మాట్లాడుతున్నాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి చూడండి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఫస్ట్ ఆయన మనల్ని ప్రేమించిండు మొదట ఆయనే మనం ప్రేమించాడు మనల్ని ప్రేమించలే దేవుడు మొదటనే మనం ప్రేమించిండు కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనిను చూడండి తర్వాత అలాగునే మీరు నువ్వు ప్రేమ కలిగి నడుచుకోండి అంటే అలాగే నడుచుకోవడం అంటే ఏంది చివరికి ఏం చేస్తుంది కులువిస్తుందంటే మీరు కూడా మీ జీవితంలో అట్లా అర్పించుకోవాలా ఫస్ట్ ఏం చేస్తున్న ప్రేమించాలని చెప్తున్నా అక్కడ చూడండి ఆయన ఈ లోకంలో పాపంలో పడిన ఈ రోజు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు కదా ఆయన కృప ఆయన ప్రేమ చూపిస్తున్నాడు సిలువలో జగించిన ప్రేమ ఆ ప్రేమ ఎదురు చూస్తుంది మనుషుల కోసం ఆ ప్రేమ అది ఎదురు చూస్తుంది ఈ రోజైనా నా కుమారుడు నా కుమార్తె నా దగ్గరికి వస్తారని రక్షణ బొందిన వాళ్ళకి అది వర్తిస్తుంది రక్షణ బొంది కూడా మనము అవిదేవితలో జీవించినప్పుడు దేవుడు ఇంకా తెలుసుకుంటాడు ఆ రీతిగా చూపిస్తున్నాడు తర్వాత రక్షణ పొందనాల విషయంలో కూడా చూపిస్తున్నాడు కాబట్టి ఆయన ఎందుకు ఆ రీతిగా అర్పించబడి అని అన్నప్పుడు ఇక్కడ కింద చూడండి పరిమళ సువాసన పరిమళ సువాసన చూడండి మనం ప్రేమించి ఆ పరిమళ సువాసన ఉన్నటకు మన కొరకు చూడండి పరిమళ సువాసనగా మనం ఉండడానికి దేవునికి ఆయన బలిగా అర్పించుకున్నాడు అంట ఇది ఆశ్చర్యకరంగా పరిమళ సువాసనగా మనకు మన ఎందుకు ఆయన ఉండాలని ఆయన ఎందుకు అర్పించుకున్నాడు అంటే ఆయనే బలి పశువులాగా అర్పించబడి తండ్రికి అర్పించబడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చేలాగా ఆయన పాపములు కొరకై ఒక్కసారిగా ఈ లోక పాపం ఆయన మీద పడవేయబడింది పడవేయబడి ఆయనే బలి పశువులాగా అప్పుడు అది ఆ పరిమళ సువాసన అంటే ఆయన ఒక మరణము మనుషుల్ని పాపం నుంచి విముక్తి కలిగించింది పాపపు పరిమల వాసన అంటే చూడండి పరిమళ వాసన అంటే అది ఎంతో పరిమళించేది అనమాట నేను చెప్తాది పరిమళ వాసన అంటే ఏంటని అది అంతకుముందు మన పరిమళ వాసన మనకు లేదన్నట్టే కదా అంటే మనం చెడు వాసనతో ఉన్నప్పుడు పాపము అపవిత్రత ఈ లోకాధిత్యమైన విధానంతో ఉన్న ఉన్న కదా ఆ రీతిగా అర్థం చేసుకుంటే చూడండి ఆ రీతిగా ఆ అపవిత్రమైన జీవితంలో నుంచి ఆ మురి మురికి జీవితంలో నుంచి పాపపు జీవితంలో నుంచి మనల్ని దేవుడు చూడండి పందిని చూస్తాం మనం ఆ పంది పోయి బురదలో బరితే ఎంత భయంకరమైన వాసన వస్తుంది అది చూడండి అంటే ఒక విధంగా వాసన ఎప్పుడు వస్తుంది భయంకరమైన వాసన అంటే మంచి చనిపోయినప్పుడే వాసన వస్తుంది కదా చచ్చినప్పుడే వాసన వస్తుంది చచ్చిన శవము ఏం చేస్తారు అత్తరు పూస్తారు ఎందుకు వాసన రాకుండా ఎందుకు ఆ వా చచ్చిపోయిన వాసన్ని ఆ పరిమళ వాసన ఏం చేస్తుంటే దాన్ని వాసన రాయకుండా ఆపుతుంది వాసన రాకుండా అది ఆపుతుంది సెంటి కొడతా ఉంటారు చనిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళకి సెంటి కొడతా ఉంటారు అన్నట్టు అట్లా అట్లా ఉండే మన జీవితాలు అంటే మన పాపం వల్ల చనిపోయిన వాళ్ళు మనమంతా పాపంలో ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళు ఆత్మలో చనిపోయిన వారు జీవిస్తున్నారు కానీ ఆత్మలో చనిపోయిన వాళ్ళు కాబట్టి ఈరోజు మన ఆత్మీయంగా అర్థం చేసుకుంటే నువ్వు ఆత్మలో జీవిస్తున్నవా శరీరంలో జీవిస్తున్నావా అనేది మనం ఫస్ట్ మనం పరిశీలించుకోవాలా ఒక దశలో మనం ఏమవుతుందంటే కొంతసేపు ఆత్మలో జీవిస్తూ ఉంటామో కొంతసేపు శారీరకంగా జీవిస్తూ ఉంటాం అన్నట్టు ఆ రీతిగా ఉండడానికి వీలు దేవుని వాక్యం చెప్తుంది చూడండి ఆ రీతిగా మనం ఉంటే మన పరిస్థితి ఏముంటుంది ఏ రీతిగా ఉంటుంది ఆ రీతిగా ఉండడానికి ప్రభు మనల్ని ప్రేమించింది ఆయన బలిగాను అర్పణం కానీ ఎందుకు అర్కించబడిందంటే నువ్వు నువ్వు పరిమళ వాసనగా తయారు కావటానికి చూడండి చూడండి ఆయన ఆయన మరణము ఆయన మరణించిండు పాపముల కోసం చనిపోయిండు ఆయన తిరిగి లేచును అని చెప్తాం మన వాక్యం కరెక్ట్ అది కానీ నిన్ను ప్రేమి ఎందుకు నిన్ను ప్రేమించిండు నీకు ఎందుకు నీ కొరకు ఎందుకని బలిగా అర్పించిన అంటే నువ్వు పరిమళ సువాసన ఉండాలని ఇది ఎవరు చెప్పరు చూడండి ఆ రీతిగా మనం ఉంటున్నావా పరిమళ సువాసన అంటే ఎక్కడైనా మనం సెంటు కొట్టుకుపోయినావు అనుకో అదే ఇది వాసన సెంటు కొడుతుంది చాలా మంది వాసన మంచిగా ఉండదు ఒకటి ఒకటి దగ్గర చెంటు కొట్టుకోడు ఒకడు మామూలుగా ఉంటారు కానీ వాడు ఏం చేస్తాడు ఆ రీతిగా డబ్బు గల్లవాడు అంతా పరిమిళిస్తానంటూ వాడు ఎక్కడ పోతే అక్కడ మంచి వాసన వస్తుంది అన్నట్టు అంటే వాడు ఎందుకు కొట్టుకుండో వాడు తెలియాలా వాడు ఎందుకు కొట్టుకుండో వాళ్ళు తెలియాలా సెంటు రెండు రకాలుగా కొట్టుకుంటారు కొంతమంది స్నానం చేయకున్న వాళ్ళు ఏం చేస్తారు సెంట్ కొడతా ఉంటారు కవర్ చేసుకొని చాలా మంది చూస్తారు అట్లా నువ్వు స్నానం చేయకుండా ఎంత సెంట్ కొడితే ఏం లాభం చెప్పు నీలో మురికి పెట్టుకొని నువ్వు ఎంత సెంట్ కొడితే ఏం లాభం ఈరోజు క్రైస్తవ జీతం అట్లా ఉందా లేదా లోపలంతా మురికి పెట్టుకొని అపవిత్రలో జీవించి పైన సెంటు కొట్టుకుంటున్నారు చూడండి అంటే సున్నం కొట్టిన సమాధి లాగా ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే అది సమాధే మంచిగా సున్నం కొడుతుంది సామాధికి లోపలేముంది సమాధి లోపల అంతా మురిగిపోయి ఎముకలు కుళ్ళిపోయి తన ఉండి మన జీవితాలు అట్లా ఉండే ఒకప్పుడు ఆయన దాన్ని పరిమళ సువాసనగా నేను చెయ్యాలని ఆయనే బలిగా అర్పించబడి ఆ పరిమళ సువాసన ఏందనేది నేను చెప్తా కొంచెం ముందుకు పోయిన తర్వాత చూడండి ఆ రీతిగా ప్రభువు ఆయన మరణం ద్వారా మనల్ని పరిమళ సువాసనగా తయారు చేసిండు ఆయనే పరిమళ సువాసన మన ప్రవ్వే పరిమళ సువాసన అంటే మన ప్రవ్వే ఆయనే పరిమళ సువాసన ఆయన ఆయన పూసుకున్నావు అంటే ఆయన నువ్వు నువ్వు కూడా పరిమళ సువాసనలాగా ఉండాలి కదా అంటే ఆ పరిమళ సువాసన అంటే ఏంటంటే ఏసు ప్రవ్వే ఆయన ఆ సువాసన నువ్వు అంటే దేవుని వాక్యం దేవుని సత్యం చూడండి నువ్వు ఎక్కడుంటే అక్కడ పరిమళ సువాసన ఉండాలా పరిమళించిపోవాల ఆ రూమ్ అంతా పరిమళించిపోవాల ఆ ప్రదేశమంతా ఏసు ప్రభునికి వచ్చిన ప్రసన్నత ఆయన సన్నిధి ఆయన పరిమళం ఆయన సన్నిధి ఆయన కాంతి ఆయన వెలుగు అవన్నీ అక్కడ ప్రకాశించాలన్నట్టు అట్లా మనం తయారు కావాల చూడండి పరిమళ సువాసనగా ఉండటకు తన్ను తాను బలిగా అర్పించుకోండి మన మనం పరిమళ సువాసన ఉండాలని ఆయన అర్పించుకోవాలా అంటే ఆయన మరణించి నువ్వు నుంచి మనుషులు విడల కల్పించింది కరెక్టే అది ఒక ఎత్తు కానీ ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము అని ఎందుకు మనకు మన కొరకు అర్పింపాలంటే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఇది నువ్వు పరిమళ సువాసన ఉండాలని నువ్వు ప్రత్యక్షణం పరిమిళించాలంటే అది ఏమన్నా ఫలించే జీవితం ఒక విధంగా చెప్పాలంటే పరిమిళించడం అంటే పలింపు పలింపు జీవితం సాదృష్టం పరిమిళిస్తూ ఉంటాయి కదా పుష్పాలు పువ్వులు పరిమిళిస్తా ఉంటాయి పువ్వులు పూస్తూ ఉంటాయి ఎంతో సువాసనతో కూడుతూ ఉంటాయి అన్నట్టు ఆ సువాసన మనుషులకు ఆ వాసన డైలనప్పు ఎంత బాగుంది ఈ పరిమళసు వాసన ఎంత బాగుంది ఈ చెట్టు ఎక్కడ ఉందని చెప్పి మనుషులు ఏం చేస్తారు ఎత్తుక్కుంటా ఆ కాలంలో జటా ఉండేది ఆ జటా అత్తరు అది చాలా బహు విలువగలది అది ఎక్కడుంటే అక్కడ ఆ ప్రదేశం అంతా పరిమళించిపోయేది అన్నట్టు అంత విలువగలదన్నట్టు ఎంతో ధనికులు డబ్బు గలవారు వాడటోళ్ళు అరబ్ కంట్రీస్ వాళ్ళంతా కొన్ని దాని గురించి నేను చూసిన దీర్ఘంగా కాబట్టి ఆ పరిమళ సువాసన అంటే ఏసు ప్రభుకే సాదుషం అది ఎందుకు కొట్టుకుంటారో మనకు తెలియదు కానీ ఇక్కడ మనకు ఆత్మీయ సత్తి మనకి దేవుడు ఏం చూపిస్తుందంటే మనము పరిమళించాలంటే నీకు పరిమళించాలంటే నువ్వు మంచిగా కావాలనే దేవుడు ఆయన తను తాను బలిగా అర్పించుకున్నాడు బలిగాను దేవునికి అర్పించుకున్నాడు అంట ఇక్కడ ఏసు చూడండి ఏశ్ ఒక సేవకుల్లా కనిపిస్తాం లేదు అక్కడ ఆయన రోల్స్ చూడండి క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ సువాసన ఉన్నటకు మన తన్ను తాను దేవునికి అర్పణముగానే బలిగా అర్పించుకున్నాడు అంటే ఇక్కడ ఏసువే దేవుడు కదా మరి దేవునికి అర్పించుకున్నాను ఎందుకు చెప్తా అంటే ఒక సేవా జీవితంలో ప్రభు నీ ఎట్లా జీవించాలా ప్రభు నీ కొరకు ఆయన ఈ లోకంలో ఒక మానవులాగా జన్మించి ఏ రీతిగా తండ్రికి బలిగా అర్పించుకున్నాడు మన అనేది ఇక్కడ ఆత్మీయ సత్యం ఈరోజు మనము ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ పాల్గొందిన మనము ఆ రీతిగా పరిమిళిస్తున్నావా ఆయన సువాసన మనం ఎదజలుతున్నావా అసలు ఏంది ఆయన పరిమళ సువాసన అంతగా ఎందుకు దేవుడు పౌలు విశీదీకరించి చెప్పిండు నేను కొంచెం ముందుకైనా చెప్దాం అది ఎందునేది ఎందుకు అర్పించుకున్నాడు బలిగా ఆయన బలి అండి పాపల కొరకు ఆయన పొందిన గాయాలలో చేత మనకు దెబ్బల చేత స్వస్థత ఉంది కరెక్ట్ అది మన పాప జీవితం నుంచి విడుదల కల్పించిండు కానీ ఎందుకు దేవుడు మనకు విడుదల కల్పించాడు నువ్వు పరిమళించాలని నువ్వు పరిమిళించాలా ఆయనను పరిమిళించాలా ఏసు ప్రభు ఒక పరిమళత ఆయన సువాసనను నువ్వు కనబరచాలని ఎందుకు కనపరచాలా చూడండి చూడండి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ సువాసనగా చని ఆయన ప్రేమించను కదా కాబట్టి ప్రేమించిన వాళ్ళే ఈ త్యాగం చేయగలరు త్యాగపూరితమైన సేవా జీవితం అంటే సంపు దైవం కోసం సంపూర్ణగా సమర్పించబడిన వాళ్ళు మన ప్రభు కూడా ఒక కుమారులాగా ఒక సేవకులాగా ఉండి ఆయన ఏ రీతిగా త్యాగం చేసుకుంటున్న జీవితాన్ని మరి మనం అట్లా త్యాగం చేసుకోగలమా చేసుకోవాలని చెప్తుంది వాక్యం కాబట్టి మన కొరకు తను తాను బలిగాను దేవునికి అర్పించుకున్నాడు అలాగూనే అనడు అలాగూనే అనడు ఈ విషయం ఈ పాయింట్ జ్ఞాపకం చేసుకోవాలి అలాగనే మీరు నువ్వు ప్రేమగా ఫస్ట్ ప్రేమతో స్టార్ట్ అయింది అని ప్రేమించిన తర్వాత పరిమళ సువాసనగా ఉంటూ ఆయన అర్పించుకున్నాడు తర్వాత అలాగేనే మీరు ప్రేమగా ఉండమంటే ఇప్పుడు మీనే మనం మనం ఏం చేయాలి మన రోల్ ఏంది కదా నేను ఎన్నోసార్లు వాక్యం ధ్యానించిన కానీ ఇంత డీటెయిల్ గా ఈ వాక్యం నేను ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి నిన్నటి నుంచి ఈ వాక్యం ధ్యానిస్తున్నా కానీ ఇంకాగా నాకు దేవుడు ఇంకా ఎన్నో విషయాలన్నీ అన్ని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా కానీ ఈ రోజు కొంత విష కొన్ని విషయాలు దేవుడు నాకు చూపించిండు అది నేను మీతో పంచుకోలేని ఆశపడుతున్నా చూడండి అలాగేనే మీరు ప్రేమగా ఉండమంటే మీ జీవితాలు కూడా ఎట్లా పరిమళ సువాసనగా నువ్వు ఆయనకు అర్పించుకోను కరెక్టే కానీ నీలో నుంచి పరిమళం పరిమళ సువాసన అది బయటికి రావాలా లేదా ఏసు ప్రభును అది ఏసు ప్రభు నుంచి మనకు వచ్చింది అది మన ప్రభు నుంచి మనకు వచ్చింది ఆయన మనం పరిమళించాలని తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ దేవునికి అర్పించుకుంటూ మరి అనేకులు ఆ పరిమళ సువాసనలో రావాలంటే మరి నువ్వు కూడా నీ జీవితాన్ని త్యాగం చేసుకోవాలి ప్రతిదీ నువ్వు త్యాగం చేసుకోవాలా ప్రతిదీ నువ్వు అన్నిటిని త్యాగం చేసుకోవాలా ఎందుకంటే దేవుడు ఒక దశ నుంచి ఒక దశకు దేవుడు మనం నడిపిస్తూ ఉంటాడు ఒక ఆత్మీయ స్థితిలోను వెదిగినప్పుడు దేవుడు ఇంకొక స్థితిలోకి దేవుడు మాట్లాడి నడిపిస్తా ఉంటుంది అన్నట్టు చూడండి కాబట్టి ఆ పరిమళ సువాసన మనము ఎదజల్లాలా అనే విషయం చెప్తూ దేవుడు మనకి ఇచ్చినా లేదా పాపపు జీవితంలో వాళ్ళు సమాధులు ఉన్న మలల్ని ఇర్మ్యాగంధంలో చూస్తాం మీ సమాధులను మేము తెరుస్తానన్నాడు సమాధుల నుంచి బయట తీసుకొస్తాను సమాధుల బయట తీసుకొచ్చి తర్వాత నేను యహోవనం తెలుసుకున్నట్లు మీరు తెలుసుకుంటాను అంటే దాని అర్థం ఏంది సమాధుల్లో ఉన్నారంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా వీళ్ళంతా ఎక్కడున్నవరు సమాధులం వాళ్ళు బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈరోజు చనిపోయిన వాళ్ళలాగున్నారు లేదా చనిపోయిన పీనుగులాగా లేదా పీనుగు ఎక్కడ ఉంటుందో గద్దలు ఉంటాయని చెప్పిడు మన ప్రభు పీనుగు లాంటి క్రైస్తవ జీవితానికి అది కంపు అది పీనుగులాగా తయారైపోయింది గద్దలు పీకోడానికి రెడీ అవుతున్నాయి మరి దానికి పరిమళ సువాసన అవసరం లేదా అది నరకపోయని కొమ్మలాగా ఉంది కొట్టివేమైన కొమ్మలాగా ఉన్నాయి అది చిగురించలేకపోతుంది మోడై జీవితం మోడై మిగిలిపోయింది ఆ మోడు వారి జీతానికి పరిమలించాలంటే మరి మనం ఏం చేయాలా యేసు ఏం చేసిండో మనం కూడా అదే చేయాలా మన ప్రభు ఏం చేసిండు దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు ఎందుకు అర్పించుకున్నాడు మనకు పరిమళ సువాసన ఇవ్వటానికి అంటే మనకి వాటి నుంచి విముక్తి కలిగటానికి మనకు సంపూమైన ఆయన ఆయన యొక్క ప్రణాళిక ఆయన కొరకు ఆయన సువాసనలాగా మనం ఉండాలండి ఈ సువాసన దేని ఏం చేస్తుంది అనేది మనం చూస్తున్నాం చూడండి ఈ సువాసన ఈ అంటే పరిమళ సువాసన అంటే ఇది ఏంటంటే ఇది మన మనుషులకే సాదృశ్యం అన్నట్టు అందుకే ఎహెచ్కల గ్రంథం ఇరవై ఐద్యం నలభై వచనంలో జనులలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు ఇప్పుడు మీరు అర్థం చేసుకొని జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు ఎవరు రప్పిస్తున్నాడు ఏ జనము ఎందుకు రప్పిస్తున్నాడు జనములలో నుండి అంటే ఈ లోకం కావచ్చు ఈ లోకపు విధానం కావచ్చు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి అంటే ఆయన చెదరగొట్టిన ఒకప్పుడు వీళ్ళందరినీ చెదరగొట్టి ఆయా దేశంలో నుండి మిమ్మను సమకూర్చినప్పుడు మిమ్మల్ని ఒక దగ్గర సమకూర్చినప్పుడు అన్ సమకూర్చినప్పుడు పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించదను చూడండి పరిమళ ధూపం చెప్తుంది ఇక్కడ అంటే ఏసు కూడా మనకు ధూపం ప్రార్థనకు సాదృశ్యం కదా ధూపం వేస్తే దీవించే ప్రార్థనకు సాదుష్యం అది కాబట్టి పరిమళ ధూపం ను సంపూర్ణంగా పరిమళ ధూపంలాగా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అని అంటున్నాడు అంటే ఎవరిని అంగీస్తే ఇంత మనుషులనే కదా వీళ్ళంతా పరిమళంగా తయారు కావాలా ధూపం లాగా కావాలా పరిమళ ధూపం లాగా కావాలా అందుకు దేవుడు నిన్ను పరిమళ సువాసనగా తయారు చేసిండు మరి నువ్వు కూడా పరిమళ సువాసన మనుషులు కూడా ఆ పరిమళ సువాసనలోకి రావాలి కదా ఏసు ప్రభులోకి వాళ్ళు కూడా అర్పించబడాలి కదా ప్రభువుకి ఈ సత్యం తెలిసిన మనము దేవుడికి అర్పించుకున్నప్పుడు అట్లాగే మనం కూడా నడుచుకోవాలని చెప్తుంది కదా మరి ఆ రీతిగా మనం నడుచుకున్నప్పుడు ఇతరులకు మనం వాటిని దాన్ని కదా ఆ పరిమళ సువాసన స్వీకరించగలడు రక్షణ బంధునం పరశురాత్మ బంధుకును మాకు బాగుంది ప్రార్థన చేస్తున్నా సేవకి అంటే కాదు కదా కానీ ఈ ఆత్మీయ సత్యం ఏంది ఈ రోజు క్రైస్తవ జీతం ఎట్లా ఉంది ఏ రీతిగా జీవిస్తుంది ఎందుకు పరిమిళించలేకపోతుంది పుష్పించలేకపోతుంది మోడై మిగిలిపోతుందంటే దేవుని పరిమళ సువాసన వాళ్ళు స్వీకరిస్తలేరు ఆయన పరిమళని వాళ్ళు తీసుకుంటలేరు చూడండి చూడండి పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించేదను అన్యజన్లు ఎదుట మీ మధ్య నన్ను నేను పరిశుద్ధ పరుచుకుందును ఎప్పుడు ఆయన పరిశుద్ధ పరుచుకుంటాడు నేను మీ మధ్యన నువ్వు పరిమళ సువాసన ఉంటేనే నువ్వు సంపూర్ణంగా నీలో ఎలాంటి వాసన రావద్దు ఆత్మీయంగా అర్థం చేసుకుంటే పాపానికి సాధిష్యం కదా పాపాన్ని భరించి భయంకరమైన వాసన దుర్వాసన నీళ్ళు వస్తుంటే ఎవడైనా ఉంటాడా పక్కన మన పక్కన ఎవరైనా ఉంటారా ఎవరు ఉండలేరు కదా చూడండి కానీ వాటన్నిటి నుంచి దేవుడు నీకు పరిమలి పరిమళించే వాసనలాగా దేవుడు నేను పెట్టుకోండు అది అది అట్లా నువ్వు కావాలని ఆయనే నీ ఆయన దేవునికి అర్పించుకున్న బలిగా ఇప్పుడు మనము క్రైస్తవ సంఘం గొప్ప జన సమూహము పరిమళ సువాసనలాగా ఆయనకు అర్పించబడాలంటే మనం కూడా మన జీవితాలు త్యాగం చేసుకోవాలి కదా త్యాగభరితమైన జీవితం అంటే ప్రభు త్యాగ ఏం చేసింది మరణోగ్రంతో శ్రమ పొందిండు జయించిండు అన్ని సహించిండు భరించిండు ఎన్నో చేసిండు ఎన్నో ఓర్పు స్థానాలు కలిగి ఆయన అన్నిటిని భరించిండు కానీ ఏ రోజు కూడా ఒక మనిషిని అంతగా సిలువ వేసే వేసినప్పుడు కూడా ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడాడు అంటే ఆయన జీతము అర్పణంగా అర్పించబడింది బలి అర్పించే ఆ బలి ఎలాంటి లోపం ఉండదు అది గుడ్డిది కానీ కుంటిది కాని ఉండడానికి వీలేదు అది పరిశుద్ధంగా ఉండాలా ఏ రోగ్రస్తం లేకుండా ఉంటేనే ఆ బలి స్వీకరిస్తాడు దేవుడు కాబట్టి మనలో కూడా ఎలాంటి బలహీనతలు కూడా ఉండొద్దు ఒకవేళ ఉంటే వాటిని లిస్ట్ చేసుకొని వాటి నుంచి బయటకు రావాలా ఆయన హెచ్చరించినప్పుడు మనం బయటికి రావాలా ఒక దశలో ఆయన హెచ్చరిస్తాడు మీరు ఆ అప్పుడు మనం సంపూర్ణంగా చేసుకుంటాం ఒక దశలో నువ్వు జీవిస్తే నీకు దేవుడు బయలుపరుస్తాడు ఇతరులు చెప్పాలని తర్వాత నువ్వు ఆ జీవించకపోతే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన ఆ మన జీవితాలు సరి ఎందుకంటే వాక్యం బయలుపరచబడ్డప్పుడే కదా మన జీవితాలు మార్పు కలుగుతుంది చూడండి ఆ బలి అది ఎంత పరిశుద్ధంగా ఉంటేనే అది దేవుడు ఆ బలిని స్వీకరిస్తాడు లేకుండా ఆయన స్వీకరించడం అన్నట్టు కాబట్టి మనం ఎలాంటి బలి అర్పణ ప్రభుకి ఇవ్వగలుగుతున్నాం ఎలాంటి అర్పణములు దేవుడు ఇవ్వగలుగుతున్నాం మనం అనేది మనం ఇక్కడ మనం నేర్చుకోవాలి కాబట్టి వీళ్ళందరూ వీళ్ళందరినీ సమకూర్చినప్పుడు ఆయన పరిమ పరిమల రూపంగా వాళ్ళని స్వీకరిస్తారంట అంగీకరిస్తారంట మరి ఆ రీతిగా వాళ్ళ తయారు చేయాలి కదా మనం ఆ రీతిగా సత్యం ఏదో తెలియాలి కదా ఇంకా మనము ఆ యొక్క విధానాలతో నుండి పాపపు వాసన లాగుంటే మరణపు వాసన లాగుంటే మనం ఏ రీతిగా ఆయన స్వీకరించేవాడు ఆయన మరణించి ఆయన బలిగా అర్పించుకుని పరిమళు వాసన ఇస్తే ఈ రోజు క్రైస్తవ జీతము ఆ వాసనను పోగొట్టుకుంది మళ్ళా మురికి తట్టు మళ్ళా పంది తన బురదలో ఆ రీతిగానే అవి ఇది బహు కష్టతరం చెప్పని కూడా ఆ రీతిగా ఉంటున్నాం ఒక జీవితాలు ఒక దశలో మనం కానీ మనం అన్ని వాటన్నిటి నుంచి మనం బయటకు రావాలా కాబట్టి మనం అంతా పరిశీలించుకోవాలన్నట నేను కూడా పరిశీలించుకోవాలి నా జీవితాన్ని ఎందుకంటే ఇది నాకు బయలుపరచబడింది ఒకవేళ నేను ఆ రీతిగా లేనేమో ప్రవ్వ నేను పరిమళించాలని మీరు ఆ రీతిగా ఉండాలని ప్రభు ఉన్నప్పుడు అలాంటి జీవితాల్లో మనం జీవించాలని ప్రభు మనకి ఆ విషయం చెప్తున్నాడు చూడండి ఆయన ఎంత ప్రేమ దేవుడు అనే విషయం అక్కడ చెప్తుండడు అయితే మల పరమ గీతంలో నుంచి ఒక వాక్యం చేసినప్పుడు ఈ పరిమళ తైలము ఏందనేది మనకి అర్థం చేసుకుని నీవు పూసుకొను పరిమళ తైల తైలము సువాసన చూడండి నువ్వు పూసుకొను పరిమళ తైలము సువాసన అంటే నువ్వు ఎవరిని పూసుకుంటున్నావు పూసుకోవటం అంటే ఏంది మన శరీరాన్ని ఏదైనా శరీరాన్ని తీసుకోవటమే కదా ఆ శరీరానికి ఆ వాసన దేవుడు ఎవరు ఏ కదా నువ్వు పూ నీ పేరు పోయబడిన పరిమళ తరెంతో సామానం కన్యకులు కన్యకులు నిన్ను ప్రేమించుదురు ఇది మన ప్రభుకు సంబంధించింది పరమగీతం అంటే మన ప్రభు గురించి చెప్పబడుతుంది బహు ఆశ్చర్యకరమైన విషయాలు ఈ పరమగీతంలో నేను ఉదయకాలము కొన్ని వాక్యలు దీనికి సంబంధించి వెతుకుతున్నప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి అక్కడ పరిమళ పరమగీతంలో అంటే క్రైస్తవ సంఘం స్త్రీ ఆ స్త్రీ ఎట్లా ఉండాలనేది అక్కడ చూస్తున్నాం మన అక్కడ కన్నెలు నిన్ను ప్రేమించుదరంటే కన్యకులు అంటే ఎవరు రక్ష రక్షింపబడిన వాళ్ళంతా రక్షింపబడిన వాళ్ళ అంత కన్యకులాగా ప్రధానం చేయబడిన వాళ్ళు మనం అంతా ఆ పరిమళ సువాసన పేరు పొందిన సువాసన తట్టు అనేకులు ఆ కన్నెకులు నిన్ను ప్రేమించదు అంటే ప్రేమించడం అంటే ఏంది ఆయన వాక్యం చూడండి ఆ పరిమళ తైలము నువ్వు పూసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అందరూ దేవుని ప్రేమిస్తారంట ఎందుకంటే ఇక్కడ మన ప్రభుకు సంబంధించింది వాక్యం కాబట్టి ఆయన ధరించుకున్న నీవు ఆయన వాక్యము ఆ పరిమళ వాసన ఆయన వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు మనుషులందరూ ఆయన ప్రేమిస్తారంట ఆయన ప్రేమలోకి వస్తారు ఎందుకు ఆయన ప్రేమించుకున్నారు తన తన బలిగా అర్పించుకున్నాడు ఆయన అంతా చూడండి ఈ పరిమళ సువాసన ఏంది అన్నప్పుడు ఇది త్యాగపూరితమైంది మరియు బాధ్యత గల బాధ్యత ఒక తీపి వాసన లాంటిది చూడండి తీపి వాసన చూడండి ఒక మంచి తీపి వాసన ఉంటే ఎట్లుంటుంది ఎంత బాగా అనిపిస్తుంది మనకి చూడండి తీపి వాసన దేవుడు చూస్తాడు ప్రతి క్షణం ఆయన త్యాగ త్యాగంతో చూసిన జీవితం అనంటే ఇదంతా ఇదంత జీవితం దేవునికి నచ్చే జీవితం ఇదంతా మన ప్రభు నుంచి నేర్చుకోవాలా ఒక తీపి వాసనలాగా మనం ఉండాలా అందుకే ప్రభు కొలసిన పత్రికలో పౌలు మీ సంభాషణ మనుషులు ఎదుటూ రుచికరమైనది గాను మీ సంభాషణ ఎట్లుండాలంట మనుషులు ఎదుట రుచికరంగా ఉండాలంట అంటే నువ్వు ఒక రుచికరం అంటే నువ్వు రుచికరం అంటే ఎట్లా వస్తుంది రుచి మీ సంభాషణ రుచికరంగా ఉండాలంటే నువ్వు చెప్పే ప్రతి వాక్యము మనుషులకు రుచికరంగా ఉండాలంట అట చెప్తే ఇంకా బాగుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఆదరణకరం అని చెప్పి ఏదో తీపిగా చెప్పి మభ కాదు ఇది అంటే దేవుని వాక్యము దేవుని సువాసన అనేది ఎట్లా మనుషుల్ని అది ఆకర్షింపబడుతుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం మన సంభాషణ అంటే నువ్వు ఏ వాక్యం చెప్పినా కానీ ఎట్లా చెప్పినా కానీ అది రుచికరంగా కృపా సాహితంగా ఉండాలంట అంటే దేవుని కృపను చూపిస్తాలా అంటే ఆయన ఎంత ప్రేమించే దేవుడు ఆయన ఎంతగా త్యాగం చేసుకుని అన్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళ హృదయాలు తెరవబడతాయి వాళ్ళ మనుషులు విప్పబడతాయి పాప ఉన్నవాడు నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు ఆయన నేను పరిమళ సువాసనగా జీవిస్తే నువ్వు ఈరోజు ఏ రీతిగా జీవిస్తున్నావు నువ్వు ఆయన పరిమళ సువాసనలాగా జీవించగలుగుతున్నావా లేకుంటే ఏలాగా జీవించగలుగుతున్నావా చచ్చిపోయిన శవంలాగా జీవిస్తున్నావు జీవించడానికి మాత్రం జీవిస్తున్నారు నువ్వు మృతుడి అనడు అంటే మృతు అంటే ఏంది వాసన కొట్టేది కదా చనిపేది కదా ఈ రోజు పరిమళ సువాసనని ఎందుకు పోగొట్టుకున్నారు క్రైస్తవ జీవితం వాళ్ళు మరలా పాపం చేస్తున్నారు ఆ వాసనను పోగొట్టుకున్నారు ఆ రుచిని పోగొట్టుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఆ రుచిని పోగొట్టుకున్నారు యహోవా ఉత్తమ్మడని తెలుసుకున్నట్లు ఆయన తెలుసుకోమన్నాడు కాబట్టి ఒకప్పుడు క్రైస్తవ జీవితంలో రుచికరంగా బహుగా అది పరిగెత్తింది అందుకే గలతలు రాసిన పత్రికలు పౌలంటడు సత్యమును మీరు మీరు బహుగా పరిగెత్తి పరిగెత్తు చుంటేరే సత్యమును సత్యము చెప్పుటకు ఎవడు మిమ్మల్ని అడ్డగించను చూడండి సత్యము చెప్పాలంటే ఎవడు మిమ్మల్ని అడ్డగించండి ఒకప్పుడు క్రైస్తవ సంఘం బహు వెలుగు వెలిగింది ఈ రోజు సంఘాల్లో ఎందుకు ఆ రీతిగా వాళ్ళంతా నాశనకరమైన హే వసులు తెచ్చిపెట్టుకొని దేవుని యొక్క సంపూర్ణతను దేవుని యొక్క పోగొట్టుకున్నారు అవ్వ అవ్వ కుయుక్తి మోసగించినట్టు నేను మిమ్మల్ని కన్నెకలాగా ప్రదానం చేసిన సైతాను కుయుక్తి చేత అవ్వను ఆదావను మొత్తకు మోసగించిందో ఈ రోజు సంఘాన్ని కూడా ఆ రీతిగా మోసగించి వాళ్ళ పరిమళ సువాసనను పోగొట్టుకున్నారు దేవుడు ఎట్లా స్వీకరించగలడు ఎందుకు గొప్ప స్వీకరించలేడు ఎందుకు వాళ్ళు అతసాక్షులు అవుతుంటే ఇప్పుడు బాగా అర్థమవుతుంది వాక్యం వాళ్ళు పరిమళ సువాసనలాగా ప్రభు కొరకు లేదు అందుకు వాళ్ళు మరణించేస్తే అప్పుడు వాళ్ళు పరిమళ సువాసనలాగా తయారు అవుతారు అప్పుడు ఆయన మరణంలో పాల్గొనితేనే నువ్వు ఇంపైన బలి పశువులాగా అప్పుడు ఆయన స్వీకరిస్తారు అందుకు వాళ్ళు మరణిస్తున్నారు ఎందుకంటే ఆ పరిమళ ఆ విధానాన్ని ఆ పరిమళ సువాసన పోగొట్టుకున్నారు వాళ్ళు ప్రభునే పోగొట్టుకున్నారు పరిమళ సువాసన అంటే మన ప్రభు ఎందుకంటే వాళ్ళు ఆ రీతిగా జీవిస్తున్నారు కాబట్టి చూడండి కాబట్టి మనం అట్లా జీవిస్తే సత్యమును అడ్డగిస్తే ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టిండు ఇంతగా మీరు పరిగెత్తుండే కానీ ఈరోజు ఎందుకు ఆటంక పరచబడుతున్నారు అంటే ఆయన సువాసనను లేదా చూడండి ఎందుకు ఆ రీతిగా ఉంది మనం ఎట్లా ఉండాలా ఇప్పుడు చూడండి కొరిందులు రాసిన పత్రిక ఈ పరిమళ సువాసన దేవుడు ఎందుకు మనకిచ్చిండు ఎందుకు ఇచ్చిండు ఆయన ఆయన ఎందుకు అంతగా బలిగా అర్పించుకోండు నీకు రక్షణించింది మంచిదే నా పాపంలో కొరకా చనిపోయిన మంచిదే కానీ చనిపోయిన ఆయన ఆయన మరణం ఏం చేసింది మనుషుల్ని చనిపోయే వాళ్ళని లేఖపింది పుష్పరోగులు బాగు చేసింది రోగాల విముక్తి కలిగించింది ఆ నుంచి విడుదల కల్పించింది చచ్చిపోయిన శవాల్ని చనిపోయిన వాళ్ళు ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళని కూడా ఆయన జీవాన్ని జీవింపజేసింది ఆ చనిపోయిన శవం కూడా ఆ సమాధుల నుంచి దేవుడు బయట తీసుకొచ్చింది మనుషుల్ని మరి ఆయన పరిమళ సువాసన ఇచ్చినా లేదా చనిపోయిన మనుషులు పూస్తారు పరి ఆ అత్తరు పూస్తారు ఎందుకు పూస్తారు వాసన రావద్దని అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి ఆత్మీయ అది ఫిజికల్ గా స్పిరిచువల్ గా నీ జీవితం ఒకప్పుడు అట్లా ఉండి ఆయన నీకు పరిమళ సువాసన అయిన మరణం ద్వారా నీకు ఆ వా విముక్తి కలిగించి నిన్ను ఆయన పరిమళించే నిన్ను తయారు చేసుకున్నాడు ఎంతోమంది దేవుడు ఆ రీతిగా తయారు చేసుకున్నాను కదా బైబుల్లో అందుకే కొరంజీల వచ్చిన పత్రికలో చూడండి ఈ పరిమళ సువాసన దేనికి సంబంధించింది ఎందుకు మనకు దేవుడు ఇస్తున్నాడు మీరును అలాగే నడుచుకోమని ఎందుకు చెప్పిండు పౌలు చూడండి రెండో కొరిందలు వచ్చిన పత్రిక రెండో అధ్యయన పద్నాలుగో వచ్చినంలో మా ద్వారా చూడండి మా ద్వారా అన్నప్పుడు సేవుకులు మన మన ద్వారా అన్నప్పుంటే మా ద్వారా అన్న దానికంటే మన ద్వారా అంటే ఇంకా బాగుంటుంది మా ద్వారా ప్రతి చూడండి ప్రతి నువ్వు ఎక్కడ అడుగు అక్కడ ప్రతి స్థలంలో గుచ్చిన జ్ఞానం యొక్క సువాసనను ఇప్పుడు అర్థమవుతుందా ఆ పరిమళ సువాసన అంటే ఏందో తెలుసా ఏసు ప్రభుకిచ్చిన జ్ఞానం ఏసు ప్రభును ఆయనను ప్రసవించటం ఆయన గుచ్చిన సువాసన అంటే ఒట్టి సువార్త ప్రకటించేదే కాదు అందులో ఏం ఆత్మీయ సత్యం ఎలాంటి విషయాలు క్రైస్తవ జీవితంలో ఎట్లా జీవించాలా ఈరోజు అనేది చెప్పటమే రక్షణ పొందుకొని వాపసం పొందుకొని ఎన్నో సమస్యలు కానీ మనం అట్లా జీవించడానికి వీళ్ళ దేవుడు అందరూ హెచ్చరిస్తున్నాడు కదా చూడండి క్రీస్తువుని గుచ్చిన ఆ పరిమళ సువాసనగా ఎందుకు దేవుడు అర్పించుకున్నప్పుడు ఆయన అర్పించుకొని నీకు ఇప్పుడు నువ్వేం చేయాలా ఇప్పుడు మనం ఏం చేయాలా చెప్తుంది ఆయన అర్పించుకోండి నీకు ఆ పరిమళ సువాసన ఇచ్చిండు ఆయన రక్షణలో నడిపించిండు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా ఇప్పుడు మనమేం చేయాలా మా ద్వారా ప్రతి స్థలం గుచ్చిన జ్ఞానం యొక్క సువాసన ఆయన గుచ్చిన జ్ఞానం ఆయన జ్ఞానం మిథులేంది మనకు తెలిసింది కొంచమే ఒక పాయింట్ వన్ కూడా తెలియదు అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు జ్ఞానాన్ని దేవుడు నరుల హృదయంలో పెట్టినంట అది తెలుస్తుంటకు వాళ్ళ తరం జరిపోదు నీ తరం నా తరం జరిపోదు మన జీవితం కూడా జరిపోదు ఆయన జ్ఞానం తెలుసుకోవాలంటే అంతగా ఇమిడి ఉంది ఆయన జ్ఞానం మన తరం వరకు మన కాలం వరకు ఆ జ్ఞానాన్ని మనం మనం ఉత్పత్తి చేసుకుంటూ ఎత్తులకు ప్రకటిస్తాం కానీ దానికి మించిన జ్ఞానం ఉందంటే అది ఎవరి తరం కూడా కాదు కూడా తెలుసుకోలేరు కానీ ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు అది కనబరుస్తున్నాడు మన కన్నులకి అది మనం పట్టుకోవాలా చూడండి క్రీస్తుని గుచ్చిన జ్ఞానం అంటే ఆయన గుచ్చిన జ్ఞానం అంటే మనుషుకు లేదు ఏ స్లో కూర్చిన జ్ఞానం లేదు నువ్వు ఏ స్థలంలోకి అయినా కానీ మొట్టమొదట ఆయన గుచ్చిన జ్ఞానం ఆయన వాళ్ళ జ్ఞానం రావాలంటే ఏ శ్రభుకు ఇచ్చిన జ్ఞానం అన్నప్పుడు ఆయన మరణం ఆయన ఏ రీతిగా ఎందుకు చనిపోయిండు ఏ రీతిగా మరణించిండు ఆయన మరణం ద్వారా నీకు ఏం లాభం కురింది రక్షణ అనుభవమైనా ఇంకా ఏమన్నా లాభం కలిగిందా ఇంకేమన్నా కలిగిందా క్రైస్తవ సంఘం ఈరోజు రక్షణ అంతవరకే దాన్ని పాటించకుండా అంతవరకు ఆగిపోయినారు కానీ ముందుకు పోతలేరు దేవుడు మనకిచ్చిన ఆ ధన్యత ఆయన ఆయన ప్రేమించే వాళ్ళకి ఆయనలాగా బలిగా అర్పించుకొని ఆయనలాగా సంపూర్ణంగా త్యాగం చేసుకొని జీవితాల్లో జీవించే ఎవరైతే జీవిస్తారో ఒకవేళ నేను జీవిస్తే నాకు ఇస్తాడు నువ్వు జీవిస్తే నీకు ఇస్తాడు నేను జీవించకపోతే నాకు ఇవ్వడు అది ఏరో ఎవరో జీవిస్తారో వాళ్ళకి ఇస్తాడు కానీ అందరికి కావాలా అందరి పొందుకోవాలా అనేది సంకల్పం అందుకు మనకు దేవుడు మనం లేపి అలాంటి జ్ఞానం మనకి ఇచ్చి నడిపిస్తున్నాడు క్రీస్తుని గుచ్చిన జ్ఞానం యొక్క సువాసన కనబరుచడు కనబరచుచు సువాసన కనబరచుచు ఆయన ఎందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయత్వంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము కాబట్టి వీళ్ళు ఎక్కడ పోయినా కానీ ఆయన గుచ్చిన సువాసన కనబరుస్తున్నట దేవుని ఎందు ఆయన మా ఎందు ఎల్లప్పుడూ విజయంతో ఊరేగిస్తున్నటంట ఎక్కడ కూడా విజయం పొందుకొని వస్తున్నారంట మా జనులు మనుషులు ఎందుకు ఈరోజు మనం విజయం పొందలేకపోతున్నాం అంటే ఏదో బలంగీత ఉండాల కాబట్టి వాక్యం ఏం చెప్తుంది నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఈ కనీస గతం ఒక వన్ ఇయర్ నుంచి ఏ స్థలంలో మనం అడుగు పెట్టంగా అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి కదా ఎంతోమంది బంధకాలను చూడాల పొందుతున్నారు రోగులు స్వస్థత పొందుతున్నారు ప్రభుని తెలుసుకున్నారు వాళ్ళ ఆత్మనీయతలు ఇప్పబడుతున్నాయి వాళ్ళ హృదయాలు కదిలింపబడుతుంది మనం చెప్పే వాక్యాలు వింటూ ఉంటాయి ఎందుకంటే అది దేవుని దేవుని వాగ్దానం అది ఎందుకంటే మనం ఆ రీతిగా అర్పించుకుంటే ఆ రీతికి జరుగుతూ కాబట్టి మన ద్వారా జరుగుతాయి అంట అక్కడ ఇక్కడ జరుగుతుంది వాళ్ళ ద్వారా జరిగినాయి అపోస్తుల కాలంలో జరిగినాయి కానీ ఈ చివరి కాలంలో బహు విశేషంగా జరుగుతాయి అంట ఎల్లప్పుడూ ఊరేగించిన దేవునికి స్తోత్రము ఎక్కడ నీకు నీకు విజయం ఉంటుంది అనంట ఇప్పుడు చూడండి పదిహేను వచ్చే నుంచి ఇప్పుడు ఆ పరిమళ వాసన దేవుడు మనకి ఎందుకు ఇచ్చిండు అనేది ఇక్క నుంచి మనం ధ్యానించినాక ఇంకొక పది నిమిషాలు వాక్యం నేను ముగిస్తాను ఇప్పుడు చూడండి రక్షింపబడి వారి పట్లను రెండో కొరింది రెండో అధ్యాయం పదిహేను వచనంలో రక్షింపబడు వారి పట్లను నశించి వారి పట్లను రెండు రెండు గుంపులు ఉన్నాయా రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు నశించిపోయే ఉన్నారు మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నామంట అంటే మనం ఏసు ప్రభుకు సువాసన దేవునికి అంటే ఏసు ప్రభు ఏ రీతిగా ఎట్లా ఉన్నాడో తండ్రి చిత్తాన్ని నెరవేర్చో కుమార్లాగా వచ్చి లోకంలో దేవుడై ఉండి ఈ రోజు తండ్రి స్థానంలో ఆయన ఉన్నాడు నీ కుమారుని స్థానంలో నువ్వు ఉన్నావు ఇప్పుడు నువ్వు ఎట్లా దేవునికి యేసు ప్రభు సువాసన ఉండాలా ఏందా సువాసన రక్షింపబడిన వారి పట్లను నశించే వారి పట్లను అంటే రక్షింప వాళ్ళ వారికి సువాసన లేదు పోగొట్టుకున్నారు వాళ్ళు అంటే రక్షింపబడితే రక్షింప వాళ్ళకి సువాసన ఎందుకు అంటే దేవుని స్వరూపం ఒక విధంగా చెప్పాలంటే సువాసన అంటే దేవుని స్వరూపం దేవుని సన్నిధి దేవుని ప్రకాశం దేవుని వెలుగు ఫలించే జీవితాలు ఇవన్నీ అర్థం వస్తాయి కానీ రక్షింపల్ల వారికి కూడా వాళ్ళు వాక్యం చెప్తున్నారంట ఈరోజు మనకి ఎందుకు వాక్య చెప్తున్నారు ఎందుకు మనకు వాక్యాల ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎందుకు మన హృదయాలు హెచ్చరికగా దేవుడు మాట్లాడుతానంటే మనం మనం ఇంకా సంపూర్ణంగా ఆయన సమర్పించుకోలేదేమో మనలో ఇంకా ఏమన్నా పచ్చదనం ఉందేమో పరిశీలించుకోవాలి కదా మనం క్రైస్తవ జీవితమే పరిశీలించుకునే జీవితం ప్రతి దశలో ఆయన ఏ రీతిగా అర్పించబండు మరి మన జీవితాలు ఉన్నాయా అట్లా త్యాగం చేసుకుంటున్నాం మనం సాక్రిఫైస్ చేసుకుంటున్నామా ఎన్నో విషయాలు ఉన్నాయి నేను నెక్స్ట్ రెండో రెండో భాగంలో నేను చెప్తాను నేను చూడండి నసింపుబడి వారి పట్లను రక్షింపబడి పట్లను చూడండి రక్షించే వారి పట్ల ఉన్నాయి నశి నశించే వారి పట్ల నశించిపోయిన వాళ్ళంటే మొత్తానికే నశించిపోయిన వాళ్ళు మేము దేవుని సువాసన విన్నామంటే నశించిపోయిన వాడికి మళ్ళా సువాసన ఎందుకు అవసరం అంటే వాడు ఎట్లా నశించిపోయినాడు పాపంలో నశించిపోయినాడు రక్షణ పొందిన కూడా నశించిపోతాడు రక్షణ పొందిన పొందిన కూడా నశించిపో వాడికి తేడా లేదన్నట్టు కాబట్టి ఆ విధానము ఆ రక్షింపబడిన వాళ్ళని బయట తీసుకురావడం చాలా కష్టం కదా ఇప్పుడు విధంగా అర్థం చేసుకుంటే నువ్వు చదువుకును నేను చదువుకున్నా నీకు వచ్చిన నాకు కూడా కానీ నువ్వు నాకు వచ్చిన అనుకుంటున్నాము కానీ నేను నీవు చెప్తుంటే నువ్వేమనుకుంటూ ఆ సబ్జెక్ట్ నాకు తెలుసు నాకు అన్ని అన్ని తెలుసు నాకు వాక్యాలు అన్నీ తెలుసు నువ్వు నాకేం చెప్పేది అంటవా ఇక్కడ అట్లనే ఉంది కదా ఈరోజు క్రైస్తవ నువ్వేంది మాకు వాక్యం చెప్పేది మాకు అన్నీ తెలుసు అని అంటారా లేదా మరి మరి ఎందుకు దేవుడు ఆ రీతిగా రిపిటెన్స్ గా మాట్లాడుతున్నాడంటే మనం ఇంకా ఆ రీతిగా ఉండలేదు ఉండలేదేమో ఆ రీతిగా జీవించలేదేమో అందుకు మనం ప్రతి క్షణం మనం పరీక్షించుకోవాలా ఆయన కొరకు మనం మనం ప్రార్థన చేస్తుంటే పరిమలించాలా నీ ప్రార్థన రూము నీ ప్రార్థన గది నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేసి అక్కడ పరిమళం దేవుని సువాసన అక్కడ వెదజల్లాలక్కడ అక్కడ ప్రదేశం అంతా నింపుకొని పోవాలా అప్పుడు మరణపు వాసన ఉంటది అక్కడ మరణము పాపము అపవిత్రత ఆ నశించిపోయే విధానము ఆ వాసన పాపపు జీవితం వాటిని ఆ పరిమళలో కమ్మినప్పుడు అది మొత్తం నశింపజేస్తుందంట అంత పవర్ఫుల్ అంత అంత పవర్ఫుల్ అన్నట్టు అట్లా మనం ఉండాలా వాళ్ళు ఉన్నారు ఆ అట్లా చేసినారు అందుకే పౌలు అంటాడు మేము వెళ్ళే స్థలంలో మేము అట్లా కనబరుస్తాం అంటాడు అందుకు మనం అంతగా డీటెయిల్ గా మన వాక్యాలు ఎందుకు మనం ధ్యానిస్తామంటే ఒక్కొక్క పదం ఒక్కో పదము ఆ విధానం దేవుడు మనకు నేర్పించేసింది చూడండి నశించే వారి మేము దేవునికి క్రీస్తు సువాసన దేవునికి అన్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక సేవకుడు పాత్ర ప్రభు పోషిస్తుడు ఒక దశలో ఏసు ప్రభే దేవుళ్లాగా కనిపిస్తుంటాడు ఆజ్ఞాపిస్తుంటాడు అంటే ఒక దేవుళ్లాగా ఆజ్ఞయిస్తుంటాడు ఆకాశానికి భూమికి సముద్రానికి ఒక దశలో ఆయన ఒక కుమారులాగా కనిపిస్తాం ఆయన రోల్స్ అనేది ఇక్కడ దైవీకంగా మనం అర్థం చేసుకోవాలా ఏ విషయంలో ఒక వైద్యంలో దేవునికి క్రీస్తు సువాసన విన్నాడు అంటే మరి క్రీస్తు కూడా దేవుడే కదా అంటే దేవుడికి క్రీస్తు అన్నప్పుడు ఆయన కుమారుడుగా ఉన్నాడు అందుకు సువాసనలాగా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలా అది మనం ఎందుకంటే అది మనకు దేవుడు ఆ రీతిగా బయలుపరిచాడు మనకి చూడండి తర్వాత నశించే ఎట్లా ఉండాలంటే నశించే వారికి మరణపు వాసన గాను చూడండి నశించే వారికి మరణార్థపరమైన వాసనగా అంటే నశించే వారికి మరణపు వాసనలాగా ఉండాలంట ఇది కష్టతరమైన ఇది ఈ వాక్యం రక్షింపబడే వారికి జీవనార్థమైన వాసనగా చూడండి రక్షింప వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నమంటే దానికి అర్థమైపోదు అంటే వాళ్ళ జీవం పోయాలని అర్థమవుతుంది కానీ నశించే వారికి మరణార్థమైన వాసన మరణపు వాసనగా ఉండాలంటే అది కొద్ది కష్టమే కదా ఈ పదం ఎట్లా అర్థం చేసుకుంటాం మనం నశించే వారికి మరణార్థ మరణపు వాసన చూడండి మాసనగాను. గాను రక్షింపబడే వారికి జీవార్థమైన జీవో వాసన ఉన్నాము మనం ఉండాలంట నశించే వారికి అంటే దాని అర్థం ఏంది వాడి వాడు అంతగా నశించిపోతున్నప్పుడు నువ్వు వాడి స్థానంలో నువ్వు నువ్వు ఏ రీతిగా ఆ మరణించే వాళ్ళకి నువ్వు మరణపు వాసనలాగా ఆ జీవపు వాసనలాగా అంటే నశించే వాళ్ళకి నశించే వారి పట్ల దేవుని సువార్థ వెలుతనంగా ఉంది దేవుని శక్తి ఏందని మనం తెలుసు కానీ ఇక్కడ మని ఎట్లా అర్థం చేసుకుంటాం ఈ వాక్యం చూడండి నశించే వారిని కోసము ఆయన ఎట్లా ఉన్నాడు ఏసులో ఎట్లుండ చెప్పండి మనం అంతా నశించిపోతుంటే మన మన పాపాలు మన మన శాపములు మన రోగాలు వాటన్నిటిని ఆయన పైన అన్నిటిని వేసుకుండా లేదా మరణాన్ని మరణంతోనే జయించినా అర్థం చేసుకోండి ఇప్పుడు ఇందాక నాకు అర్థం కాలేదు వాక్య ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఈ వాక్యం చూడండి ఆయన నచించే వారికి ఎట్లుండంటే మరణపు వాసనలాగా అంటే ఆయన ఈ లోక పాపం అంతా ఒక్కసారి అమాంతంగా ఆయన పైన పడినప్పుడు ఆయన పాపములాగా తయారైండు ఆయన పాపం చేయలే చూడండి ఎందుకు మరణకు మనకి సంపూర్ణ సువాసన ఇవ్వడానికి జీవప వాసన ఇవ్వడానికి పరిమళం మనం మన జీవితాలని ఎందుకంటే మీరు మురికి జీవితాలు వాసనకూరమైన జీవితాలు పాపపు జీవితాలు ఉన్న వాళ్ళని ఆయన ఏం చేసిండే ఆయనే మరణించాల్సి తెచ్చింది చూడండి ఎంత భయంకరంగా ఆయన మరణము మనల్ని ఎంత చేసినంటే రక్షణ బంధుని మన పాపం కొరకు మరణించడం చెప్పుకుంటమే కానీ ఇంకా ఎంతో ఆయన మరణం గురించి ధ్యానిస్తే ఎంత బైబులంతా ఆయన మరణం గురించే చెప్పబడుతుంది కదా బైబిల్ అంతా కూడా లేఖనాలన్నీ ప్రవక్తల గ్రంథాలన్నీ ఆయన ఆయన గురించే ఆ వాసనగా అట్లా మనం ఉండాలంట అంటే ఆ లెవెల్కి మనం పోవాలన్నట్టు నశించిపోయే వాళ్ళ మీదకి ఎట్లా పాపం విస్తరించిందో నువ్వు నువ్వు పోయి అక్కడ మరణపు వాసన పోయి జీవపు వాసన రావాలా అంటే ఆ మరణకు వాసన పోవాలంటే నువ్వు అక్కడ పోవాలి గాదా అంటే మరణం అగినంతగా ఆయన శ్రమ పొందిడు కాబట్టి నువ్వు అట్లా ఉంటేనే వాళ్ళు ఆ రీతికి చేయగలవని అర్థం చూడండి అట్లా మనం ఉండాలంట ఎందుకంటే మనకి నెక్స్ట్ సేవ ఆ రీతిగానే ఉంటుంది కఠినమైన సేవ అయినా కానీ ప్రభు మనకు సహాయకుడు ఆయనే నడిపించే దేవుడు ఎందుకంటే నువ్వు ఎక్కడ కాలు పెట్టినా ఎక్కడ అడుగు పెట్టినా కానీ ఆయన ఆయన ఆ ప్రదేశం అంతా చూడండి ఆ తర్వాత ఇట్టి సంగతులకు చాలిన ఎవడు నువ్వు జరిపోతావా ఈ వాక్యం చదవనే నాకు ఎంతగానో భయమేసింది ప్రవ్వా మరి నేను ఆ రీతికి ఉండాలా ప్రవ్వా నన్ను హెచ్చరిస్తున్నాను కాబట్టి నేను రీతికి సిద్ధపడాలా ప్రవ్ అంటే దేవుడు చూపించిండి ఎట్లా సిద్ధపడాలని కాబట్టి మనం ప్రార్థన మనకు అవసరం మనం ప్రతి క్షణం సిద్ధపడాలా ప్రార్థన పూర్వకంగా వీటన్నిటిని జాగ్రత్తగా మనం గ్రహించాలా రాసుకోవాలా పాయింట్స్ రాసుకొని ధ్యానిస్తూనే ఉండాలా నాకు ఒక విషయం అర్థం బయలుపరచబడింది ఏంటంటే ఎప్పుడైతే మనము రిపీటెడ్గా వాక్యము ఒక వాక్యం ధ్యానించినప్పుడు అందులో సంగతులు మనం ఎప్పుడైతే రిపిటెన్స్ గా మనం ధ్యానిస్తూ ఉంటామో చదువుడు గ్రహించినగా కంటే నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ప్రతిరోజు దీన్ని నువ్వు రెండు రోజుల నుంచి చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు బయటకు వచ్చింది ఒక్కరోజు ఆ వాక్యం బయలుపరచబడ్డప్పుడు ఇంకా చాలు అని చెప్పి నువ్వు గమని ఉంటే సరిపోతుంది కదా కానీ చదివే కొంది చదివే కొంది ఎన్నెన్నో విషయాలు దేవుడు ఈ ఈ పరిమళ సువాసన ఏంది ఎందుకు అని అర్పించుకున్నాడు మరి నీ జీవితం ఎట్లా ఉండాలనేది ఇక్కడి నుంచి నాకు దేవుడు నేర్పించింది చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవరు నువ్వు సరిపోతావా నువ్వు ప్రశ్నేసుకోవాలా ప్రవ్వ మరి నేను సరిపోతానా నేను ఈ రీతికి ఉండనా ఈ రీతికి ఉండగలనా ప్రవ్వ ఈ రీతికి ఉన్నానా లేదా లేకుంటే ఇప్పుడు నేను ఎట్లా ఉండాలా ప్రభ నువ్వు నా బలిగా అర్పణ అర్పించుకున్నా నన్ను పరిమిళింపజేయటానికి కాబట్టి మీరు అలాగే చేయమని చెప్పినా పౌలు అక్కడ కింద ఆ చివరి భాగంలో కాబట్టి మనం కూడా అట్లా ఉండాలా మనం పరిమిళించాలా ఆ పరిమళ సువాసన అంటే ఏసు ప్రభు అనేకులకు వెద జల్లాలి ఈ లోకమంతా వాసనతో కూడింది కంపు కొట్టిపోతుంది ఈ లోకములు ఒక విధంగా అర్థం చేసుకోవాలంటే అది భయంకరంగా తయారైపోయింది క్రైస్తవ ఈ రోజు ఈ లోకమంతా భయంకర శాపంతో రోగ్రస్తంతో అయిపోయింది మృతమైపోయింది జీవితాలు ఆ మృతమైన జీవితాలకి నువ్వు పరిమళింపజేయాలంటే దాని దాని నుంచి మనుషులకు విడుదల కల్పించాలంటే నువ్వేపు నువ్వు పరిమళించాలా నీ స్థానం ఏసుప్రభు ఇచ్చిండు ఆయన స్థానం నీకు ఆయన ఆయన నీ హృదయంలో ఉంటే నీకు పరిమళ సువాసనలాగా ఉన్నాడు కాబట్టి ఇట్టి సంగతిలో చాలిన వాడేవాడు మేము దేవుని వాక్యము కలిపి చెరిపెడు అనేకులు వలె ఉండక ఈ లోకమంతా వాక్యాన్ని చెరిపి కలిపి కల్పితాల బోధ అబద్ధాల బోధతోని మనుషులు మోసగిస్తున్నారు కానీ మనం దేవునికి చెప్పాలా మనకు దేవుడు సత్యం బయలుపరచబడి ఆ మోసకమైన బోధల నుంచి ఆ అజ్ఞానమైన బోధల నుంచి దేవుని యొక్క మనం నడిపించాలా నిష్కపటము వారమును మనలో ఎలాంటి అపవిత్రత కానీ ఎలాంటి పాపప జీవితం నియమాలు ఉండడానికి వీలేదు ఆ రీతి ఉంటేనే మనం ఇలాంటి సేవ చేయగలం మనం నాకు అది దేవుడు బయలుపరిచిండు అందుకే మనం ప్రతి మన జీవితాలు పరిశీలించుకోవాలా ప్రతి మనం జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలా ప్రవాహాలు ఇంకేమైనా బలహీతలు ఉన్నాయో ప్రవా చూపించే ప్రవా మనం బయటపడాలా కాబట్టి ఇక్కడ మనం ప్రభు చెప్తున్నాం దేవుని వలన నియమిపడిన వారమై ఉండి మనం ఆయన వల్ల నియమిపబడ్డ ప్రతి ఒక్కరిని దేవుడు నిర్మించిండు కానీ వాళ్ళు వాళ్ళు పునాది మీద నిలబడలేక పడిపోయినారు పడిపోయిన పునాదల్లాగా పడిపోయిన గోడలాగా తయారైపోయినారు వంకర గోడలాగా తయారైపోయిన నువ్వు దాన్ని సక్కలు చేయాలా వాటిని సరిచేయాలా చూడండి దేవుని దేవుని నియమింపబడిన వారమై ఉండి క్రీస్తు దేవుని ఎదుట బోధిస్తున్నాము ఏస్తు ప్రభు లాగా మనం బోధించాలా దేవుని ఎదుట ఆయన ఈ ఎట్లా బోధించిండో తండ్రి చిత్రాన్ని తెలుసుకొని ఎట్లా బోధించిండో అట్లా ఇప్పుడు మన దేవుని ఎదుట ఏసు ప్రభు అన్నప్పుడు ఆయన చెప్పిన పత్తి వాక్యాన్ని మనం బోధించాలంట మనుషులకి అందులో కలపొద్దు ఏది చెరపొద్దు అంత కలిపేసిండో తర్వాత చెరిపేసిండ్రు కలపటం వేరే చెరపటం వేరే మీరు అర్థం చేసి కలపడం అంటే అబద్ధాన్ని కలుపుతాం మంచి ముద్దని పులిపోయి పులిసిపోయిన ముద్దలా కలిపేసిండ్రు తర్వాత చెరిపో చెరిపేసిండ్రు మొత్తం మంచిగా కట్టిన దాన్ని చెరిపేసిండ్రు అనేకులు వల్లే ఉండక అనేకులు ఉన్నారు ఈరోజు క్రైస్తవ సంఘంలో ఈరోజు ఉన్నారు అనేకులు ఉన్నారు మరి మనం ఎట్లా ఉన్నాం మనం ఎట్లా ఉండాలనేది మొదటి రెండో కొరంది రెండు పద్నాలుగు చెప్పిండు మనం ఎట్లా ఉండాలనేది చూడండి తర్వాత చూడండి ఇప్పుడు మనకు ఒక రెండు వాక్యాలు చూసినా ముగిస్తాను చూడండి ఈరోజు ఎందుకు అది నరకబడిన అది అది ఎందుకు పరిమిళించలేకపోతుంది అది ఎందుకు పరిమళ సువాల్సిన అవసరం అది నరకబడింది చూడండి ఏబు గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఏడవ చనంలో వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు లేత కొమ్మలో వేయననియు నమ్మకం కలదు అంటే నరకబడిన వృక్షము చూడండి అది నరకబడింది కానీ ముద్దు అట్లనే ఉంది అర్థం చేసుకోవాలా గొప్ప జనము ఆయనలోకి వెళ్ళి తెగవేయబడింది అది ఆ కొమ్మ కానీ మొద్దు మటుకు అట్లనే ఉంది నెపిక దర్శనంలో చెట్టు మొత్తం నరికేమని చెప్పింది కానీ మొద్దును కట్టుకట్టమని చెప్పిండు ఎందుకంటే మళ్ళీ చిగుర్చాలని అట్లనే వాళ్ళు నరకబడినారు అంటే ఆకని అర్థం చేసుకోండి ప్రభు నుంచి తెగవేబడిన కొమ్మలు అవి తిరిగి చిగుర్చరని దాని లేత కొమ్మలు వేయనని నమ్మకం కలదంటే నమ్మకం ఉందా లేదా మనకి గొప్ప జనం అంతా తిరిగి రావాలని మరి రావాలంటే మనం ఏం చేయాలా మనం ఏం చేయాలా రావాలంటే అది తిరిగి కొమ్మలు వేయాలంటే అది తిరిగి చిగర్చ మూడు భార జీవితాలు తిగిరి చిగిరింపజేయాలంటే ఇప్పుడు మనమేం చేయాలా చూడండి దాని వేరు భూమిలో పాతదై చినికి పాతదై దాని అడుగు మొద్దు మట్టితో చినికిపోయినను చూడండి దాని వేరు భూమిలో పాతదైపు అంటే అది చచ్చిపోయిందన్నట్టు మొత్తం జీవం లేకుండా పోయిందన్నట్టు దాని వేరు జీవం లేకుండా పోయింది భూమిలో పాతదైపోయింది అది అంటే అది భూమిలోనే ఉంది ఇంకా అది ఫలిస్తలేదు అని అర్థం విత్తనం పడి అది మొలకెత్తే కదా ఫలిస్తుంది ఫలం వస్తుంది అది పడింది కానీ విత్తనం అది చావలేదు అన్నట్టు అంటే మన ప్రభు కూడా గోధుమ గింజ అది చనిపోతే కానీ అది అది ఫలించదంటాడు కదా అది విత్తనం చనిపోతే కదా మొక్క బయటకు వస్తుంది విత్తనం విత్తనం లాగా ఉంటే అది పండే వస్తుంది ఈ రోజు క్రైస్తవ జీతం అట్లా ఉంది పాతదైపోయినాను దాని అడుగు మొద్దు నీటి మట్టిలో చినికిపోయినాను అంటే అది మొత్తం చీకిపోయింది అన్నట్టు ఇప్పుడు ఒక వస్తువు కానీ ఏదన్నా ఒక కట్టె ఒక భూమిలో పెట్టం అనుకో అది అట్లే చెడిపోయి చెడిపోయి చెడిపోయి చీకు పట్టిపోయి ఇటంటే విరిగిపోతా కదా ఈ రోజు క్రైస్తవ జీవితం అట్లా ఉంది వాళ్ళ జీవితం ఎందుకంటే దానికి వేరు లేదు దానికి జీవం లేదు అది భూమిలోనే పాటికిపోయి దాన్ని అది భూమిలో అంటే ప్రార్థన చేసుకోండి ఒక ఒక శవాన్ని భూమిలో పాతి పెడతారు ఏమవుతుంది అది అది మొత్తం మురిగి వాసన కొడుతుంది కదా అది చినిగిపోయిన మొత్తం పడుతుంది కానీ ఈరోజు చచ్చిపోయిన పీనుగులాగా ఉంది క్రైస్తవ జీవితం చినిగిపోయిన జీవితం లాగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా ఆ వచనంలో మనం చేయాలా నీటి వాసన మాత్రం చేత అది చిగుర్చును లేత కొమ్మ మొక్క అది కొమ్మలు వేయును హలలు నీటి వాసన దేవుని వాక్యానికి సాదుషం ఆ చినిగిపోయినా కానీ ఎప్పుడైతే దేవునికి వాసన తగులుతుందో అంటే అదే పరిమళ సువాసన ఆ పరిమళ సువాసన తగులుతుందో అది చిగురుస్తుందంట ఈ రోజు క్రైస్తవ జీవితము అది ఎట్టుందంట చినిగిపోయిన జీవితం ఉంది మట్టిలో పడిపోయిన ఆ సన్ని పీనుగులాగా తయారైపోయింది దానికి నీటి వాసన అన్నప్పుడు దేవుని వాసన దేవుని వాసన ఎప్పుడైతే తగులుతుందో దేవుని వాక్యం తగులుతుందో అది మళ్ళీ లేత మొక్క వలె అంటే కొత్త అనుభవం అది వస్తుందంట దానికి కొమ్మలు వేయును అది ఫలిస్తదంట ఎప్పుడు ఫలిస్త తెలుసా మనం పోయి ఆయన పరిమళ సువాసన వేదజలినప్పుడే ఆ సత్యం వాళ్ళకు బయలుపరచబడినప్పుడే కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలా ప్రభు కొరకు మనం ఆ రీతిగా జీవించాలా ఎందుకంటే ఒక వాక్యం నేను చూపించేసి నేను ముగించేస్తాను ఒకటే ఒక వాక్యం చూసి నేను వచ్చే వారం దీన్ని నేను ముగిస్తాను యేష గ్రంథము యశయ గ్రంథము అరవై ఒకటో అధ్యాయం యశయ గ్రంథము అరవై అధ్యాయము మూడో వచనం ఇది మనం ప్రభు గురించి చెప్పబడిన ప్రవచనం ఇది కాబట్టి సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును చూడండి సియోనులో దుఃఖించేవారు ఉల్లాస వస్త్రం దుఃఖించే వారికి సంతోషం వస్త్రం ధరింపజేయాల ఎవర సంతోషం ఎవర వస్త్రం ఏ ఉల్లాస వస్త్రం ధరింపజేటకు బూడిదకు పైగా పూదండను వాళ్ళు బూడిదలో ఉన్నారు వాళ్ళు అంటే బూడిదలాగా ఉన్నారు అన్నట్టు వాళ్ళకు పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం అంటే అభిషేకం అంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు వాళ్ళ ఆత్మల దుఃఖంలో ఉన్నాయి ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు భారభరితమైన ఆత్మ వాళ్ళ వాళ్ళ ఆత్మలు ఈ రోజు ఎట్లున్నాయి అంట భారభరితంగా ఉన్నాయి అంట భారంతో ఉన్నాయి ఎంత గౌరవంతో ఉన్నాయి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రం ఆయనని స్థితిస్తలేరు ఆయన స్తుతి వస్త్రాన్ని వాళ్ళు ధరించుకోలేరు అది పోగొట్టుకున్నారు అన్నట్టు స్తుతి వస్త్రమును వారికి ఇష్టకును ఆయన నన్ను పంపినాడు ఇప్పుడు చెప్పి చెప్పండి ఎవరు భావాలా వీళ్ళందరికీ గొప్ప జనం వీళ్ళందరికీ నశించే వారి పట్లను రక్షింపబడిన పట్లను ఎందుకు రెండు విధాలుగా చెప్పినంటే రెండు గుంపులయ్యి ఒకవేళ నువ్వు నశించిపోయేలా ఉన్నవా రక్షింపబడి కూడా నువ్వు నశించిపోయేలాగా ఉన్నవా చూడండి ఇది ఆశ్చర్యం కదా వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపినాడు అంటే మన ప్రభుకు సంబంధించిన ప్రవచనం కాబట్టి ఇప్పుడు నిన్ను నిన్ను పంపిస్తాను దేవుడు అక్కడికి ఎందుకంటే ఆయన పరిమళ సువాసన నిన్ను బలిగాను అర్పణంగా అర్పించుకున్నాడు కదా అది నీకు మరి నువ్వేం చేయాలి అట్టనే ప్రేమించాలని ఉంది కదా ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో రెండులో మీరు నువ్వు చేయమని చెప్పిందా లేదా నడుచుకోమన్నాడు కాబట్టి ఇప్పుడు మనం నడుచుకోవాలంటే మనం ఏం చేయాలా ఆయన నిన్ను పంపిస్తున్నాడు యహోవాతాను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షమని యుహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును ఎవరైతే పోతారో వాళ్ళు పేరు పెట్టబడతారంట ఆయన నిన్ను పంపినాడు అది అది నిన్ను పంపించిండు తర్వాత యుహోవా తను మహిమ పరుచుకున్నట్లు అంటే గొప్ప జనంలో ఆయన మహిమ పొందుతు అన్నట్టు యుహోవా మహిమ పరుచుకున్నట్లు నీతి అను మస్తతి వృక్షమని వాళ్ళకి పేరు పెడతారంట చెట్లని వారికి పేరు పెట్టండి వాళ్ళంటే ఎవరు నువ్వంటే ఎవరు ఆయన నన్ను పంపిన ఇక్కడ దేవుడు పంపిస్తాడు ఎవరు ఎవరు ఎక్కడ పంపిస్తున్న గొప్పజన దగ్గరికి ఆయన మయం పరచుకోవాలని నీతి అని చెట్టు అని పేరు పెడతారంట దేవుడు ఆ నీతి మంతుడైన ఆయన నీతి అంటే రక్షణలో రక్షణ వల్ల పోగొట్టుకున్న తిరిగి ఆ రక్షణలో నిలబెట్టాలా అది నీ బాధ్యత ఎందుకంటే ఆయన ఉగ్రత ఈ లోకంలోకి రాబోతుంది చూడండి ఆయన ఉగ్రత రాబోతుంది కాబట్టి నువ్వు ఆయన ఆయన పరిమళ సువాసనను వెదజలినప్పుడే అనేకులు ఆయనకు ఆ వాసన తొట్టు ఆకర్షింపబడతారు ఈ లోకంలో వెదజలుతున్నారు కానీ అది కలిపిడి అది సువాసన అది ఒరిజినల్ కాదన్నట్టు అటు చెప్తే కొద్ది కష్టం ఉంటది అది ఆ వాసన సరైనది కాదన్నట్టు అది జబ్బు రసం ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఆయన కానాను దేశంలో కానాను పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు కానాను ఊర్లో పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఏసు శిష్యులు కూడా పిలువబడ్డారు మొదట ఏం చేసి మంచి ద్రాక్ష రాసి ఇచ్చినారు జనులంతా మొత్తగా జబ్బురసం పోసింది చూడండి ఇప్పుడు అర్థమవుతుందా మొదట క్రైస్తవ సంఘం సత్యంలోనే ఉంది వాళ్ళంతా సత్యంకి వచ్చినాక మళ్ళా మతపరమైన మత్తులోకి పోయింది ఈ రోజు ఆ మత్తులు ఉన్నప్పుడు వాడు ఏం చేసిండో జబ్బురసం పోస్తుండడు మనుషులకు సత్యం పోయింది కానీ ఏసు ప్రాబ్ వచ్చిన తర్వాత ఆ జబ్బు నుంచి వాళ్ళు విడుదల మంచి ద్రాక్ష ఇచ్చినప్పుడు అప్పుడు హిందూ ప్రధాన ఉన్నాడు అరే ఎవరన్నా మన ముందు ద్రాక్షరసం మంచి ద్రాక్షరాల నుంచి జనులు మత్తులైనప్పుడు జబ్బురసం పోస్తుంది ఏంది ఇంతవరకు ఇదివరకే మంచి ద్రాక్షరా ఉంచుకోవడం అంటే ఆల్రెడీ ఎప్పుడూ ఉంది మంచి ద్రాక్ష కానీ మనుషులు దాన్ని స్వీకరిస్తలేరు సత్యం ఆల్రెడీ బయలుపరచబడినా కానీ వాళ్ళు జబ్బు రసాన్ని స్వీకరిస్తుంటే అబద్ధాన్ని స్వీకరిస్తున్నారు ఈ రోజు గొప్ప కానీ ఆ అబద్ధంలో నుంచి ఆ మత్తుల నుంచి సంపూర్ణ ద్రాక్షరసం సత్యాన్ని ఆ పరిమణ సువాసాన్ని వెదజల్తే అందరూ ఆ వాసన తట్టు ఆకర్షించారు ఎందుకంటే ఇప్పుడు లేదా ఉంది ఎక్కడో ఉంది కొంతమంది దేవుని బిడ్డలు ఎదజలుతున్నారు కానీ ఎప్పుడైతే వాళ్ళు మర్చిపోయిన దాన్ని తిరిగి మనం ఆ సత్యాన్ని ఎప్పుడైతే మనము మనం అది పరిమళిస్తామో అది బహు విశేషంగా అనేకులు ప్రభుత్వ ఆకర్షింపబడతారు ఆయన దగ్గరికి వస్తారంట సత్యాన్ని స్వీకరిస్తారంట అది అది చెప్పాలన్నా కూడా నాకు అది ఇంకా అది ఇంకా ఎన్నో విషయాలు ఉంది అది ఎట్లుంటుంది అనేది నేను వచ్చే వారని చెప్తా నేను నాకు అవకాశం ఉంటే అది ఎట్లా ఎదజలితే ఆ పరిమళ వాసన అనేది సంబంధించింది అది ఈరోజు ఏసు ప్రభ సత్యం అది అది వ్యధలైతే అనేకులు లక్షల మంది జనాలు దేవుని సందికి వస్తారు ప్రవచనం ఉంది ఆ కాలంలో అనేకులు వస్తారంట దేవుని నామం స్వీకరించడానికి కాబట్టి అలాంటి సేవలో దేవుడు మనం నడిపించాలా నేను వచ్చేవారు ఈ ముందు కొనసాగిస్తాను కాబట్టి మన సేవా జీవితం ఆ రీతిగా ఉండాలా ఆ రీతిగా మనం సిద్ధపడాలా చివరిగా మొదటి వచ్చిన మనం వస్తున్నాం ఎప్పేసి రాసిన పత్రిక మన జీవితాలు కూడా ఆ రీతిగానే ప్రభుకు సమర్పించబడాలా ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప దేవుడైన ఆయన ప్రేమించి పరిమళ సువాసనకు మన మన కొరకు తను తను అప్పగించుకున్నాడు బలిగా అర్పించుకుండు అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు ఆయన ప్రేమించిన కాబట్టి ఆయన అర్పించుకున్నాడు నువ్వు కూడా ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి నీ జీవితం అట్ట త్యాగం చేసుకున్నప్పుడే అనేకులు ఆ పరిమళ వాసనలోకి దేవుణంలోకి పని వస్తారు ఈ రోజు అది అది లేదు అది అంటే మరణపు వాసన మనుషుల నుంచి జీవపు వాసన అంటే జీవంలోకి ప్రవేశిస్తారు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళంతా జీవం వస్తుంది ప్రకటిస్తే చూడండి అది చినికిపోకముందే అది చినికిపోయింది ఆల్రెడీ ఆ నీటి వాసన చేత అది మళ్ళా తిరిగి లేత కొమ్మలు వాళ్ళ చెట్టు ఇప్పుడు గొప్ప జనము ఇప్పుడు బాగా ఇంకా మనం మనం వారం చూసిన వాక్యం ఆ సింహము అది ఆ గొల్లవాడు ఆ సింహం నుంచి ఆ గొర్రె పిల్లలు అది సింహం మింగినప్పుడు కాళ్ళు చేతులు పెట్టుకుని లాగుతుంది కదా అంటే ఆల్రెడీ గొప్ప జనాన్ని మింగేసింది కానీ నువ్వు లాగాల చూడని లాగితేనే వాళ్ళు బయటకు వస్తారు కాబట్టి ఆ రీతిగా ప్రభు మనం అడిపించాలా అలాంటి సేవ కొరికి మనం సిద్ధపరచాలా మనం సిద్ధపడాలా దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా మనం బలపడా ఇంకా ఎన్నో విషయాలు ప్రభు మనకు బయలుపరుస్తాడు ఆయన దగ్గర సమయం కలపాలా వాక్యంలో దేవుడు ఎన్నో విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు ఈ లాక్డౌన్ పీరియడ్ లో విశేషంగా దేవుడు బయలుపరుస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా మిస్ చేసుకోకుండా వాక్యంలో బలపడి ఆయన కొరకు రోషం కలిగి జీవించాలా ఆయన పరిమళ సువాసన అది వెదజల్లాల మనుషులకి అది నువ్వు వెదజల్లినవను ఆ సత్యము అనేకులు ఆ పరిమళ వాసనంతటి ఆకర్షింపబడతారు వాళ్ళు ఎట్లా ఆకర్షింపబడతారు నువ్వు ఏ రీతిగా చెప్తే వాళ్ళు ఆర్షింపబడతారు నువ్వు ఎట్లా ఉంటావు నేను నెక్స్ట్ వచ్చే వారం చెప్తాను అంతవరకు దేవుడు మన కాచి కాపాలా దేవుడు చిన్న వాక్యం దించిన ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులకు తండ్రి నీకేస్త తుల స్వత్రమైన గొప్ప దేవ నిన్న నేడు నిరంతరం ఏకృతిగా దేవుడు ప్రవ్వ ఈ వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రవ్వ అవును ప్రవ్వ మీ జీవితాన్ని ప్రవ్వ మా కొరకు త్యాగం చేస్తున్నారు పరిమళ సువాసన మాకు ఇవ్వటానికి మీరు ప్రవ్వ బలిగా అర్పించబడిన తండ్రికి నైనా ఆ రీతిగానే ప్రభావ మేము మాకు ఆ రీతికి చేసినారు మమ్మల్ని ప్రేమించి కాబట్టి మేము కూడా అట్లా చేయాలని మీరు మాకు హెచ్చరించినారు ప్రాభ అది ఏ రీతిగా అన్నప్పుడు మీరు కొరిందిలాసిన ప్రత్యేక రెండు ఆర్థికల పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాల్లో మీరు మాకు చూపించినారు ప్రభావ ఏ రీతిగా మా సేవ ఉండాలని ఈ రోజు ఆ రీతిగా క్రైస్తవ సంఘం కాబట్టి మేము పరిమళ సువాసనలాగా మీకు సువాసన మేము ఎదజల్లాలి అనేకుల్లో ఎందుకంటే మీరు మాలో ఉన్నారు కాబట్టి మీరే పరిమళ సువాసన మీ సత్యం అనేకులు ఆకర్షింపబడాలా అందరూ ప్రభు అతను నా దేవ అది ప్రభావ మీరు మాకు చూపించిన ఈ దినం ప్రభా ఒక విషయం బయలుపరచబోయినారు గొప్ప దేవానికి వందాలి సార్ ఇంకా ఈ వాక్యం ఇంకా సంపూర్ణంగా మేము అర్థం చేసుకొని ఇంకా ప్రకటించాలా అనేకుల నుంచి ఎంత అలాంటి సేవలు మనం నడిపించండి మీరు ఆఖరి తోలుగుంది ప్రభావ మీకు సిద్ధపడాలా అనేకులు సిద్ధపచ్చా ప్రభావ అలాంటి సేవలు మనం అందరూ నడిపించండి బ్రదర్ సిస్టర్ అందరూ మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప శాశ్వలు పెట్టుకుని మీరు ఆఖరి సిద్ధపచ్చుకోమని ప్రధిష్టమైన వైరస్ బాధ్యతను స్వస్థ పచ్చండి సందేశంగా నింపండి అన్నకు మంచి ఆర్గం దయచేయండి ఉద్యోగ స్థలంలో తోడు నుండి మీకు సముచితమైన జ్ఞానం నింపండి అన్న కుటుంబ నుంచి అగ్నికరించి ఇద్దరు పిల్లలు మీ దీవించి ఆశ్రయించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం నింపండి సిస్త మంచి ఆర్గం తెచ్చింది అనారోగ్యం కొట్టి వేసి మీకు ఒక పెట్టుకోండి మా కుటుంబం పిల్లలు మా బంధువులందరినీ కూడా సత్తులు మేము తీసుకొని రావాలా ఈ పరిమల సువాసన మేము ఎద్దజల్లాలా ప్రభావా అనేకులు మీరు చెంతకుని మా జీవితాల ప్రావా మీరు ఏ రీతిగా అర్పించుకున్నారో ప్రావా అనేతిగా మా జీతంలో త్యాగవృతమైన జీవితం మేము సాక్రిఫైస్ ప్రతి దాంట్లో ప్రభా అయినా మన అతిగా అలాంటి సంపూర్తులకు మనం నడిపించండి ఒకవేళ మాలో ఇంకేమైనా బలహీతలు ఉంటే నాలో ఇంకేమన్నా ఉంటే ప్రవ ఈ వాక్యం ప్రకారం లేకుంటే ఓ ప్రభావ మమ్మల్ని క్షమించినైనా మేము పరిమళ సువాసనలా ఉండేలాగినా ముందుకు మమ్మల్ని నడిపించండి మమ్మల్ని సరిచేయండి మీకు సంపూర్ణత సార్లత పరిశుద్ధులు నడిపించి మీ కొరకు గొప్ప సాక్షి నిలబెట్టుకుని మీరు అక్కడ ఈ దినవంతా మీరు మమ్మల్ని సురక్షితంగా క్షేమంగా ఇంటికి చేర్చి ప్రతి ఆటంకాలు కొట్టివేసి మాకు విజయం అనుగ్రహించి ఈ ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరూ మీరు దీవించి ఆశ్రయించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకోమని ఏసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్ ఒక్కొక్కరిగా ప్రార్థించండి బ్రదర్ పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ నీకు వందనాలు ప్రభ తండ్రి ఇదిగో ప్రభ ఈ కాల సమయం ప్రభా నీ సన్నిధికి వచ్చినాం ప్రభ వాక్యం ద్వారా ప్రభ నాయన నీ స్వరం ద్వారా నువ్వు ఈ వాక్యం ప్రభా ఈ స్వరం ప్రభ నేను స్వీకరిస్తున్నాను నాయన విశ్వసిస్తూ నాయన నా హృదయంలో నేను బాధ్యపరచుకుంటున్నాను ప్రభ ఒకవేళ ఈ యొక్క వాక్యానికి మీ స్వరానికి ఏమన్నా నా పట్ల ఆయస్కరంగా ఉంటే ప్రభ ఈ యొక్క వాక్యమే నా హృదయంలో అది నాటబడాలా నా హృదయాన్ని నన్ను శుద్ధీకరించాలా నికు తగినట్లుగా ప్రభా నీ అడుగు జాడలందరూ నడుచుకునేలాగా ప్రభా ఈ వాక్యమే నాకు నాయన బలమైన ఆహారం కాబట్టి ప్రభ ఆ రీతిగా నేను ముందుకెళ్ళాలా ప్రభ కాబట్టి ప్రభ మీరు నాయన అర్పణం గాను బలిగాను ప్రభాయన మీరు అర్పించుకున్నారు ప్రభ నాయన మనుషులందరూ ప్రభాయన తండ్రి పరిమళ వాసనముగా ఉండడానికే ప్రభా కాబట్టి చెడుతనం నుంచి ప్రభాయన మీరు మమ్మల్ని మంచికి నడిపించినారు ప్రభ కానీ ఈరోజు నాయన లోకమంతా ప్రభ యథావిధిగా ప్రభా మళ్ళీ అదే చెడుతనంతో ప్రభ వాళ్ళ హృదయాలను వాళ్ళను అపవిత్రపరచుకొని నాయనా తండ్రి ఉన్నారు ప్రభా తండ్రి కేవలం మోసపోయినారు ప్రభా నాయనా భ్రమంలో ఉన్నారు కాబట్టే ప్రభ ఎవరు వాళ్ళని వాళ్ళు పరిశోధించుకోలేకపోతున్నారు పరీక్షించుకోలేకపోతున్నారు ఆ రీతిగా వాళ్ళ యొక్క ఆత్మీ నేత్రాలకి వచ్చింది కాబట్టే ప్రభ కళ్ళుండి చూడలేకపోతున్నారు చెవులుండి నీ స్వరం వినలేకపోతున్నారు ప్రభా నాయన కాబట్టి ప్రభ వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు చూడలేని స్థితిలో ఉన్నారు ప్రభ కాబట్టి గ్రహించిన మేము చూసిన మేము ప్రభ వాళ్ళకి గ్రహించేలాగా మేము వాళ్ళకి చెప్పాలా ప్రభ వాళ్ళవి వెతికేలాగా చూసేలాగా మేము చేయాలా ప్రభ అలాంటి మీ పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపు మాకు దయచేయండి ప్రభ నాయన ఇంకా మేము ఎన్నో విషయాలు చూడాలా ప్రభ ఈ లోకంలో ఎవరు నాయన ఎప్పుడు చూడని విధంగా నాయన నీ వాక్యాలను నీ మర్మాలను మేము వెతికి ప్రభ ఈ లోకానికి మేము ప్రకటించాలా ప్రభ అనేకులు ప్రభ ఆ ప్రకటించిన దానికి ఆసక్తులై ప్రభ వాళ్ళని వాళ్ళు నాయన పరీక్షించుకొని పరిశీలించుకొని సత్యం వైపు వచ్చేలాగా ప్రభ ఆ రీతిగా మేము వాక్యోపదేశం చేయాలా అలాంటి వాక్శక్తి అనుగ్రహించండి ప్రభ నాయనా ప్రభ అలాంటి వాక్శక్తి ఉంటేనే ప్రభ ఈ చివరి కాలంలో ప్రభా నాయన ఈ దయ్యాల బోధలో నాయన రకరకాల బోధల్లో ప్రభ మనుషులు ఉన్నారు ప్రభ కాబట్టే ప్రభా నాయన వాళ్ళని మేము నీ తిప్పాలంటే నాయన మీ యొక్క బలమైన వాక్శక్తి మాకు కావాలా ప్రభ నీ బలమైన నడిపింపు అభిషేకము నాయన మాకు కావాలా ప్రభ మీరే మాకు కావాలా ప్రభ మీరుంటే మాకు సంస్తము అన్నిటి మీద మాకు అధికారం ఉన్నట్టే ప్రభ కాబట్టి మా సంస్థ ప్రవర్తన నడవడిక ప్రభ ప్రతిదీ అధికారానికి అప్పజెపుతూ ప్రభ నాయనా మీరు అధికారం గల్లా దేవుడు ఆ అధికారం మాకు అనుగ్రహించమని మేము వెళ్ళిన ప్రతి చోట నీకు సాక్షులుగా ఉండాలా ప్రభ వెళ్ళిన ప్రతి చోట సమాధానాన్ని వెతికి దానిని మేము తీసుకొచ్చేలాగా ప్రభ అనేకులకి నీ వాక్యాన్ని ప్రకటించేలాగా అనేకులు చూడలేని వాక్యాలు కూడా మేము చూపించి అనేకులను ని తట్టి తిప్పేలాగా నాయన మాకు సహాయం చేయండి ప్రభ ఏవి మాలో ఉండి ఒట్టిగా మృతం అవ్వకుండా ప్రభ ప్రతిదీ ప్రభ నీకు మహిమకరంగా మేము జీవించాలా ప్రభ ప్రతిదీ నీకు మహిమకరంగా మేము తీసుకురావాలా ప్రభ గత దినం మీరు చూపించినారు ప్రభ రక్షణలోకి నడిపించిన వాళ్ళే మా మహిమాని చూపించినావు ప్రభ కాబట్టి ఆ ప్రాయాసంతో ప్రభా నాయన మేము ముందుకు పరిగెత్తుకొని పోవాలా ప్రభ ఎన్ని వచ్చినా ప్రభా నాయన తండ్రి అవన్నీ ఓపికతో సహిస్తూ నాయన మేం ధైర్యంగా ప్రభ నిన్ను ధరించుకొని మేము ముందుకు వెళ్ళి అనేకులని సత్యమైన మాటలు నాయన మేము సత్యమైన మార్గంలోకి నడిపించేలాగా నిన్ను నిజంగా వెంబడించేలాగా కానీ ఈ దినమంతా వేరొక క్రీస్తుని నాయన మనుషులు ఏర్పరచుకున్న బోధలను ఆశ్రయించి మనుషుల కట్టడాలను వాళ్ళ ఆచారాలను వాళ్ళకి తగినట్లుగా ప్రభ ఈ లోకమంతా జీవిస్తుంది ప్రభ ఆ రీతిగా క్రైస్తవ జీవితం కట్టిక చీకటే కమ్మి ఉంది ప్రభ కాబట్టి ప్రభ నాయన మేము వెలుగుగా మేము వెళ్ళి ఆ కట్టిక చీకటిని పారద్రోహాల అనేకుల్లో నీ వెలుగు నింపాల ప్రభ మీరే మాకు సహాయకుడు మీరే మాకు నమ్మదగిన దేవుడు ప్రభ మమ్మల్ని స్థిరపరిచే దేవుడు నీవే ప్రతి దుష్టుల నుంచి మమ్మల్ని కాపాడే తండ్రివి నీవే ప్రభ కాబట్టి ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి నైనా నీ వాక్ శక్తి అనుగ్రహించండి ప్రభ నైనా మీరు పొందిన కళ్ళను ఆయన మాకు అనుగ్రహించండి మా హృదయాలను మా కళ్ళను మా తలంపులను మా బుద్ధిని మా నడవడిక సమస్తాన్ని మీరు స్వస్థపరిచి ప్రతిదీ మీ యొక్క అధిక మహిమ గల మా శరీరాన్ని మార్చి ఆయన ఆ మహిమ అనేకుల జీవితాల్లో నింపేలాగా వెలుగుని ప్రభ అనేకులకి నాయన ఆ జీవితం ఆ మహిమ నాయన వాళ్ళ జీవితాలకు ఉపయోగకరంగా ఉండేలాగునా నీ తట్టు మళ్ళేలాగునా ప్రభ మీరు మమ్మల్ని ముందుకు నడిపించమని వాక్యం ఈ దినం మీ వాక్యం మీ స్వరం ద్వారా మాట్లాడి మమ్మల్ని నిజంగానే బలపరుస్తున్నావు ప్రభా తండ్రి ఎవరికి లేని ధన్యత మాకు అనుగ్రహించి ప్రతిదినం నీ సన్నిధిలో ప్రభా నాయన ఎన్నో విషయాలు ప్రభ ఎవరు చూడలేని ఎన్నో ఆత్మీయ సత్యాలు అవన్నీ మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభ మాలో ఆశ ఉంది కాబట్టే మీరు తృప్తి పరుస్తున్నందుకు మీకు వందనాలు ప్రభ ఇంకా మాకు నాయన తండ్రి సమస్తం యొక్క మర్మాలన్నీ ప్రభ నాయన మాకు చూపించి అవి ఇతరులకు చూపించే భాగ్యము మాకు అనుగ్రహించి మా జీవితాలను మీకు సమర్పించుకొని ప్రభ మా బ్రతుకు దినంతా నిన్ను స్థుతిస్తూ నీ నామాన్ని గణపరుస్తూ నైనా నిన్ను కొనియాడుతూ నీ నామాన్ని ప్రచురిస్తూ నీకు సాక్షులుగా నాయన మేము సమర్పించుకొని ముందుకు పోయే అలాంటి కృప వెంబడి కృప మాకు అనుగ్రహించి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరుచుకొని మేము అనేకులను సిద్ధపరిచే కృప మాకు అనుగ్రహించమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ వాక్యం అలాగే ఈరోజు జీవిం పిచ్చేసిన విశ్వ ప్రభా జీవ జలం మనం పొంగిపారాలా అలాగే నాదివాన్నిశ్వతం ఇంకా పన్ను జ్ఞానం తెచ్చని ఈ వాక్యం ద్వారా ప్రభా మా జీవితం మీరు సరించేయండి అలాగే ఈ వాక్యం ఏం మాకు శుద్ధిస్తే ఈ వాక్యమే కనుక అలాగే మనం ప్రభా సరి ఈ వాక్యం ద్వారా సరిపరిచి ఈ వాక్యం మనం ఉండి దాని ముందు ఎట్లా పోవాలా ఇంకా సరశుద్ధి నడిపించమని ప్రార్థించం గొప్ప జనం మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆదరించండి వాళ్ళని శ్రమించమని ప్రార్థించం ఆత్మతరవ జ్ఞానం తెచ్చండి బాల్విని దగ్గర రావాలా అలలియ నాదేవానికి సుతం తప్పిపోయి కుమారు లెక్క ఉన్నారు యశ్వ్రభ అలలిదేవానికి సుతం యశ్వ్రభ నాదేవాళ్ళు బి రావాలా వాళ్ళ బి సేవ చేయాలా మంచి వాసులు యొక్క కావాలి యశప్రభ మీరే కరెంట్ నా దివాణి అలలియా వైరస్ తాకండి జ్ఞానం తెలియచండి వాళ్ళు శ్రమించండి ఆత్మ తెలివండి అలలియా వాళ్ళు ఉదయాసన్ని ఆలోచన తెచ్చండి స్వార్థ వాళ్ళకి పంపిచ్చండి వాళ్ళ బి రక్షణ పొందాలా వ్యాక్సిన్ రత్న్ని పోషించండి నా ఎవరివి హానికోకుండా ఆ బిడ్డలందరూ కనుక మీరు జ్ఞానంతో ని మీ యొక్క ఆత్మను తెరవండి అలాని వాళ్ళు రక్షణ పొందారా నా దీవాణిస్తుతం ఈ భూలోకంలో ప్రభా ఒక మార్గిగా ఉండాలి సో నీ పోలిగా అలాడిగా నీ యొక్క నాది రూపంగా ఉండాలి సో ప్రభా నా దీవాణిస్తుతం అవుడు ప్రేమగా ప్రభా ప్రకటిస్తున్నాడు ఆ ప్రేమ కలవరిసులలో ప్రభా మా పాపం శాపం రోగం భరించి ప్రేమతో మాకు నింపండి ఆత్మ ఫలాలతో నింపండి అలలీయ అంతక పరమ హలయ ప్రయాస పడాల కష్టించి ఫలించాల పరచునే దేవానికి శుతం హలలీయ నా దీవానికి శుతం అన్ని తాళాలా అన్ని భ్రయించాలా అలలీయ నా దీవానికి శుతం ఆ జ్ఞానం అది ఆ శక్తి ఆ ఉద్యమం కలిగ చేసి మీరు ఆకళ మాకు సిద్ధపరచకు మనిస్తున్న ప్రస్తుతం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ వైరస్ బాధితులకి కుటుంబాలకు అందరికీ సమాధానం శాంతి సదాకాలం తోడింది కాక మనజనా సరే సరే ఫేజరా <laughs> <Yeah. laughs>